శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతురుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గువై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమో కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశరక్తి సమగ్రయితునస్వజమీవలక్ష్మీ శ్రీరంగరాజమహీమరై కటాక్ష వైదగ్యవర్ణుణకంభనగౌరవైరీ కండూలకర్ణకు హోయంతి హైమోత్ఫపు్రమహన్మకటం సునాశం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోహజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోమం శ్రీరామం భూయోూయో నమా్యహం హరిశ్వరస్వరు నమస్కారం విశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదుల యొక్క జయంతి మనకి నిత్య నైమిత్తిక అని రెండు తిథులు నిత్య అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ అలా ప్రతిరోజు కర్మ చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది దానివలన ప్రత్యేకమైన ప్రయోజనం ఒకటి సిద్ధించదు సంధ్యావందనం ఉందనుకోండి చవితి నాడైనా సంధ్యావందనం చేయాలి అమావాస్య నాడైనా సంధ్యావందనం చేయాలి బ్రతికున్నంతకాలం సంధ్యావందనం చేయాలి ఏమొస్తుంది సంధ్యావందనం చేస్తే అని అడిగారు అనుకోండి కొత్తగా మీకు ఒక కోరిక తీరుతుంది అని చెప్పడం కష్టం కానీ చిత్తములకు పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది ఉపాసనకు కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది కాబట్టి సంధ్యావందనం ప్రతిరోజు చేయవలసిందే దాన్ని నిత్యకర్మ అంటారు నైమిత్తిక తిథులు అని కొన్ని ఉంటాయి అవి వేద ప్రోక్తములు పురాణ ప్రోక్తములు స్మృతి ప్రోక్తములు అవి ఉంటాయి ఇవి ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ ప్రత్యేకమైనటువంటి తిథులలో చెయ్యవలసినటువంటి విధిలో చెయ్యవలసిన కార్యాన్ని చేసినటువంటి వాడికి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితములు సిద్ధిస్తాయి ఇందులో మీరు చూడండి శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి మహాశివరాత్రి ఇలా అనేకమైన పర్వదినాలు ఇవన్నీ విశేష పూజలు చేస్తాం మనం ఈ విశేష పూజలు చేసేటప్పుడు కూడా మన చిత్తం ఎలా ఉంటే అలా చేయడానికి వీలు లేదు కల్పము అని ఋషి ప్రోక్తమైనటువంటి విధానం ఉంటుంది ఆ విధానం ఎలా ఉంటుందో అలా చేస్తాం ఇవన్నీ ఒకెత్తు మొత్తం తిథులలో చెయ్యవలసినటువంటి నైమిత్తిక తిథులన్నిటిలోకి మహోత్కృష్టమైనటువంటి తిథి మాత్రము ఒక్కటే అది లేని నాడు ఇక మిగిలినవి లేవు అదే శంకర జయంతి శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము జరిగినటువంటి రోజు వైశాఖ శుక్ల పంచమి వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి లేకపోతే మహాశివరాత్రి లేదు శంకర జయంతి లేకపోతే కృష్ణాష్టమి లేదు శంకర జయంతి లేకపోతే శ్రీరామనవమి లేదు శంకర జయంతి లేకపోతే అసలు సంధ్యావందనమీ లేదు ఎందుకని నేను ఈ మాట అంటున్నాను అంటే ఏదో యథాలాపంగా నేను ఈ మాట అన్నాను అని మీరు అనుకోకండి నేను అత్యంత గంభీరంగానే ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను ఒక అనకొకప్పుడు డెబ్భై రెండు దేశంలో ప్రబలి సనాతన ధర్మాన్ని కబళించేటటువంటి ప్రయత్నం చేసే కొన ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం డెబ్భై రెండు వేట కుక్కలు ఒక చిన్న లేడిపిల్ల చుట్టూ నిలబడి దాన్ని కొరకడానికి సిద్ధపడినప్పుడు ఆ భయంతో కూడిన లేడిపిల్ల యొక్క స్థితి ఎలా ఉంటుందో సనాతన ధర్మము యొక్క స్థితి అలా ఉన్న రోజుల్లో మహానుభావుడై కైలాసశంకరుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి సత్యజ సత్యదండాన్ని చేత పట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించి మళ్ళీ వేద ప్రమాణమును నిలబెట్టి అద్వైత సిద్ధాంతము వేదాంతర్గతము వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదనం చేసి లోకమునకంతటికీ మార్గం నేర్పినటువంటి మహానుభావుడు శంకరులు ఆ శంకరుల అవతారమే లేకపోతే అసలు వేదమూ లేదు వైదిక మతమూ లేదు అందుకే శంకర జయంతి ఉంది కాబట్టే మిగిలినటువంటి తిథులన్నీ మనం చేస్తున్నాం శంకర జయంతి ఉంది కాబట్టే మనం వేదాంతర్గతమైనటువంటి అభ్యున్నతిని పొందగలుగుతున్నాం అటువంటి శంకర జయంతిని చెయ్యకపోవడం అటువంటి శంకర జయంతి నాడు శంకరాచార్యుల ఆ ఉత్సవాన్ని జరపకపోవడం అంతకన్నా మనుష్య జన్మకి కృతఘనత వేరొకటి ఉండదు బ్రహ్మఘ్నే చ సురాపే చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితసిద్ది కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి మహర్షి కృష్కింధకాండలో బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వాడికి సురాపానం చేసిన వాడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతఘ్నునకు మాత్రం ప్రాశ్చిత్తం లేదు శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి సేవని మరిచిపోయి శంకరాచార్యుల వారికి నమస్కరించకపోయినా శంకరాచార్యుల యొక్క మూర్తి ఇంట్లో లేకపోయినా అది అంతకన్నా ఘోరమైనటువంటి పాపకర్మ ఇంకొకటి ఉండదు శంకరులు సనాతన ధర్మ వైభవాన్నంతటిని నిలబెట్టినటువంటి మహాపురుషులు డెబ్భై రెండు అవైదికమైనటువంటి కేవలముగా ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఏ నియమం లేదు ఏ నిబంధన లేదు నీకు ఏది సంతోషం అనిపిస్తుందో అది అనుభవించే ఈ శరీరం పడిపోవడమే మోక్షం అని అంత దారుణమైనటువంటి వాదనలు కూడా రోజు ప్రచారంలో ఉన్నాయి శూన్యవాదాన్ని ప్రచారం చేసినటువంటి మతం యొక్క విశృంఖలత్వం ముందు ఈ దేశంలో సనాతన ధర్మం కొడుగట్టిపోయినటువంటి స్థితి ఏర్పడిపోయింది యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆగిపోయాయి ఎక్కడా కూడా వైదిక నిష్ట లోపించింది వైదిక నిష్ట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా వైదిక నిష్ట అంటే వైదికము అన్నమాట వేదములు ప్రమాణముగా అంగీకరించుట వేదములు ప్రమాణముగా అంగీకరిస్తే అందులో ఒక్కొక్క ఈశ్వర స్వరూపాన్ని ఒక్కొక్క సూక్తంతో స్తోత్రం చేసింది వేదం వేదము ఈశ్వరస్వరూపాల్ని వేటి వేటిని స్తోత్రం చేసిందో ఆ స్వరూపముల అన్నిటి సమభావన కలిగి ఉండాలి అంతేకాని వేదంలో చెప్పినటువంటి కొన్ని స్వరూపముల మీద అభిమానం ఉండి కొన్ని స్వరూపముల ఎందు ద్వేషభావం ఉండి కొన్ని స్వరూపాల్ని అభిమానించడం కొన్ని స్వరూపాల్ని ద్వేషించడం కూడా వైదికము అని అనడం సాహసమే వైదికము అన్న మాటకు అర్థం వేదము ఎలా చెప్పిందో అలా వేదము చేత చెప్పబడినటువంటి విషయాల్ని యథాతథముగా అంగీకరించుట వేదమును ప్రమాణముగా స్వీకరించుట వేదం చెప్పినటువంటి విధానంలో బ్రతికి అలా నేను మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్న విశ్వాసంతో ఎవడు జీవిస్తాడో వాడు వేదమును ప్రమాణముగా స్వీకరించినవాడు అని పిలుస్తాను మనకి లోకంలో సనాతన ధర్మమునందు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు మార్గాలు ప్రవృత్తి అంటే బయటికి వెళ్ళుట అని మీరు తేలిగ్గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు నివృత్తి అంటే లోపలికి వచ్చుట బయటికి వెళ్ళినప్పుడు ప్రవృత్తి ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం ప్రవృత్తి ధర్మం అసలు ఈ ప్రవర్తించడం అనేటటువంటిది మనస్సు అనేది ఆలోచనలన్నవి ఎక్కడి నుంచి కదిలి బయటికి వస్తున్నాయో అది నీ యథార్థమైన స్వరూపం కాబట్టి వెనక్కి తిరిగి అక్కడికి వెళ్ళి ఏ కదలిక లేకుండా ఉండిపోయి మోక్షమున పొందడం నివృత్తి మార్గం ఈ ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గాన్ని కూడా మనకి గురువులు సూచన గీతాచార్యుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అసలు యథార్థమునకు మన మతానికి పేరు లేదు దాని పేరు సనాతన ధర్మము అని పిలుస్తాం ధర్మమే ప్రాతిపదిక ధర్మము అన్నదాన్ని పట్టుకునే తరించవలసి ఉంటుంది అందుకే ఈ ధర్మాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి సనాతన ధర్మంలో దీనికి ప్రారంభం ఇప్పుడు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు వేదము ప్రమాణముగా స్వీకరిస్తే వేదం ఇప్పుడు పుట్టింది అని అడిగారు అనుకోండి వేదము బలానా అప్పుడు పుట్టింది బలానా వాళ్ళు చెప్పారు అని ఉండదు వేదము ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పారో ఎవరికీ తెలీదు వేదము అపౌరుష్యేయము భగవంతుని యొక్క ఊపిరి భగవంతుని యొక్క ఊపిరి ఎప్పుడు పుట్టింది అంటే భగవంతుడు పుట్టినప్పుడు పుట్టింది భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే అనాది అసలు ఆయనే అన్నిటికన్నా ముందున్నవాడు ఆయన కన్నా ముందు ఇంకోటి ఉందా అంటే న తత్ర సూర్యోభాతి నంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతోయమగ్ని భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి లోకంబులు లోకేశులు లోకస్తులు తిగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవితుందంటారు పోతనగారు అన్నీ వెళ్ళిపోయినా తాను మాత్రం వెళ్లకుండా ఏ ఒక్క పరంజ్యోతి సమస్త కాలముల ఎందు ప్రకాశిస్తూ ఉంటుందో అది పరమాత్మస్వరూపం అటువంటి పరమాత్మస్వరూపమైనటువంటి భగవానుడు గీతాచార్యుడుగా మొట్టమొదటి జగద్గురువు అందుకే కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం అటువంటి కృష్ణుడు ఒక మాట చెప్పాడు నేను యథార్థమునకు ఒక రూపంతో ఉండవలసిన అవసరం లేదు కానీ అజాయమానో బహుధా విజాయితే పుట్టుక లేనివాణ్ణి పుడుతూ ఉంటాను ఒక రూపాన్ని తీసుకుంటూ ఉంటాను ఎందుకు తీసుకుంటాను పరిత్రాణాయ సాధూనాం నన్ను ఈ రూపంతో చూడాలి అని కోరుకున్నటువంటి విశేషమైన భక్తి తత్పరులైనటువంటి వారి సౌలభ్యము కొరకు నేను ఒక రూపాన్ని పొందుతాను వినాశాయచ దుష్కృతాం ఎవరెవరు ధర్మ మార్గమును విడిచిపెట్టి దుష్కృత్యములను ఆచరిస్తున్నారో అటువంటి వారిని సంహరించడం కోసం అవతారాన్ని స్వీకరిస్తాను అంటే ధర్మాన్ని నిలబెట్టడమే ప్రాతిపదిక కాబట్టి వినాశాయ చె ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని నిలబెట్టడం కోసం సంభవామి యుగీ యుగి నేను పుడుతూ ఉంటాను కానీ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి గీతాచార్యుడు ఈ మాట చెప్పాడు ఇది కలియుగానికి పూర్వం ఉన్న యుగాలకి సరిపోయింది ఈ మాట ఎందుచేత అంటే ఏదో కొద్ది మంది రాక్షసులు అక్కడక్కడ ఉండేవారు పైగా ఆ రాక్షసుల యొక్క ఉపాధి తెలిసేది ఇదిగో వీడు రాక్షసుడు వీడు మనుష్యుడు అని తెలిసేది అలా తెలిసేది కాబట్టి రాక్షస ఉపాధిని పడగొట్టేస్తే ఇంకా మిగిలిన వారికి భయం ఉండదు కాలులో ముళ్ళు విరిగిపోయింది అనుకోండి మీరు నడవలేకపోతున్నారు కాలులో ముళ్ళు తీసేసారనుకోండి ఇప్పుడు ఇంకేమిటి మీకు బాధ నడవచ్చు అలా రాక్షసుడు రాక్షసుడుగా గుర్తింపబడడానికి వీలుగా ప్రత్యేకమైన ఉపాధితో ఉన్న రోజులలో సాధారణంగా క్షత్రియాంశతో వచ్చినటువంటి క్షత్రియుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ లోక కోసం ధర్మ సంస్థాపన కోసమని ఆ రాక్షసుల్ని ఉగ్గడించాడు వాళ్ళని పడగొట్టాడు అప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేయడానికి భయం లేదు వాళ్ళు ధైర్యంగా ధర్మానుష్ఠానం చేసేవారు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకకాలమునందు రెండు లక్షణములు ప్రకాశించాయి ఒకటి కలియుగంలో కలిపురుషుడు ధర్మమునకు వైక్లభ్యమును కల్పించేటటువంటి స్థితిని కల్పిస్తాడు అసలు ధర్మము అనేటటువంటి మాట ఎందు ఎవరిని నిలబడడానికి అవకాశం ఇవ్వడు రెండు అవైదికమైనటువంటివి ప్రమాణములుగా స్వీకరింపబడేటట్టుగా అత్యంత ఆకర్షణీయమైన ప్రబోధములు జరుగుతాయి శంకర భగవత్పాదులు అవతారం వచ్చేటప్పటికి ఉన్న భయంకరమైన పరిస్థితి అదే డెబ్భై రెండు వాదనలు ఏ వాదనలకు వాదనలు ఏ మతమునకా మతము ఎలా ఉంటుందంటే అది చెప్పే విధానం ఎలా ఉంటుందంటే అబ్బో అమృతతుల్యం ఇంకింతకన్నా ఏం కావాలి మనం దీనివలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు అనిపిస్తుంది ఏ కష్టం అక్కర్లేదు ఏ సంప్రదాయం అక్కర్లేదు ఏ ఆచారం అక్కర్లేదు ఏ విధమైనటువంటి నడవడి అక్కర్లేదు మీరు ఎలా చెయ్యాలనుకుంటున్నారో ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేస్తే చాలు ఎంత తేలిగ్గా ఉంది వినడానికి ఎంత హాయిగా ఉంది అవైదికం అంటే వేద కానిది వేదము చెప్పనటువంటి వాణ్ణి వీడు సృజించి చెప్పేయడం మొదలు పెడతాడు మార్గం అంటాడు దానివల్ల ఏమవుతుందంటే నేను వెడుతున్నాను అనుకుంటాడు తప్ప అసలు తాను వెడుతున్నది మార్గం కాదు తాను దారి తప్పాను అని తెలియదు చీకటి పడిపోయింది నేను రాజమార్గంలో నడుస్తున్నాను అనుకుని అడవిలోకి వెళ్ళిపోయేటటువంటి బాటలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్ధరాత్రి సమయానికి ఎక్కడికి చేరుతాడు ఎక్కడ నాలుగు రోడ్ల కూడలి కనపడదు ఎక్కడ బాటసారి కనపడదు ఎక్కడ చలివేంద్ర ఉండదు ఎక్కడ దీపం ఉండదు ఇహ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది భయంకరమైనటువంటి అరణ్యం క్రూర మృగాల యొక్క అరుపులు మాత్రమే వినపడతాయి ఆ మరునాటి తెల్లవారుజాము తర్వాత అతను బయటికి వస్తాడన్న నమ్మకం ఏం లేదు ప్రయాణం చేయలేదా చేశాడు కానీ అతను వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా అడవిలోకి వెళ్లే మార్గంలో వెళ్ళాడు అవైదికమైనటువంటి వాదనల యొక్క తీరుతెన్నులు అలాగే ఉంటాయి అవి నడిపించడం ఆపేస్తాయని మీరు అనుకోకూడదు నడిపిస్తాయి ఎలా నడిపిస్తాయంటే ఈశ్వరుణ్ణి చేరుకుంటున్నాననుకుంటాడు కానీ ఈశ్వరుడికి అత్యంత దూరంగా జరిగి వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోయి పతనాన్ని పొందుతాడు ఆ పతనాన్ని పొందడానికి వీలైనటువంటి మార్గములు ఏవే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రచారము అత్యంత ఆకర్షణీయముగా జరిగింది కాబట్టి జలందరూ అవైదికమైనటువంటి మతముల వేపకి అవైదికమైనటువంటి వాదనల వేపకి అవైదికమైనటువంటి మార్గముల వైపకి మళ్ళీపోయారు మళ్ళీపోయి అవి యథార్థములు అనుకునేటటువంటి స్థితి ఏర్పడిపోయింది అసలు వైదిక ప్రమాణాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం ఒకటి వచ్చింది ఇప్పుడు మీరు ఎంతమందిని చంపుతారు ఒకప్పుడైతే వినాశాయ చదుష్కృతాం ఒక రాక్షసుణ్ణి చంపేస్తే ఆ రాక్షసుణ్ణి ఆశ్రయించినటువంటి ఒక లక్ష చంపేస్తే మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేస్తారు కలియుగానికి ఉన్నటువంటి మొదటి ఇబ్బందికరమైన లక్షణం తేలికగా ఆకర్షణీయముగా ఉండేటటువంటి మార్గముల వైపుకి వేద విడిచిపెట్టి కష్టమైన మనం ఆచారాన్ని పట్టుకోవాలి సంప్రదాయాన్ని పట్టుకోవాలి ఈ పదంలో ప్రయాణించాలనేటటువంటి కృతనిశ్చయం నుంచి వైముఖ్యాన్ని కల్పించి తేలికగా నడవచ్చనిపించేటటువంటి మార్గముల వైపకి నడవగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యగలిగిన శక్తి కలియుగానికి ఉంటుంది కలియుగానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే వ్యాసుడు కలి సాధు కలిస్ సాధు మూడు మాటలు కలియుగంలో మీరు మిగిలిన యుగాల్లో చేసినంత ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఈశ్వరుడి వైపకి నడవడానికి మిగిలిన యుగాల్లో తపస్సు చేయాలి యజ్ఞం చెయ్యాలి యాగం చెయ్యాలి ఇప్పుడు చెయ్యొద్దని నేను అనను కానీ కలియుగంలో భగవన్నామములు చెప్పగలిగితే చాలు భగవంతుడు చెప్పినటువంటి మార్గమైన వైదిక మార్గాన్ని నమ్మి ఉండి ఆచరించాలనేటటువంటి పూనికతో నిలబడగలిగితే చాలు ధర్మము అన్నది నిచ్చెన ఎక్కుట అని మీరు గుర్తుపెట్టుకోవాలి నిచ్చెన ఎక్కేటప్పుడు మీకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ఎక్కడం జరుగుతుంది రెండు విడవడం జరుగుతుంది ఈ రెండు జరగడమే నిచ్చెన ఎక్కడం నేను అంతఃపురంలో పైన ఉన్నటువంటి గదిని చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి ఒక పెద్ద నిచ్చెన వేశారు ఇప్పుడు నేను ఆ నిచ్చెన మించి ఎక్కి పై గదిని చేరుకోగలను ఒకటో మెట్టు మీద కాలేసాను అంటే నేను పైకి చేరిపోయినట్ట కాదు ఒకటో మెట్టు మీద కాలేస్తే పైకి చేరను కాబట్టి ఎక్కకుండా ఉండవచ్చా కుదరదు ఒకటో మెట్టు మీద కాలు వేయడం దీనికి అంటే అంతఃపురాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభం చేయడానికి కాబట్టి ఒకటో మెట్టు మీద కాలు వేసిన నేను అక్కడ ఆగిపోకుండా రెండో మెట్టు మీద ఓ కాలు వేసి మీద ఉన్న కాలు తీసేస్తాను ఇప్పుడు కాలు తీసేశాను కాబట్టి ఒకటవ మెట్టు నేను విడిచిపెట్టినట్ట ఒకటవ మెట్టు యొక్క ప్రయోజనమును పొందేసినట్ట ఒకటవ మెట్టు నేను విడిచిపెట్టలేదు ఒకటవ మెట్టు యొక్క ప్రయోజనాన్ని నేను పొందాను ఇప్పుడు రెండో మెట్టు మీద నిలబడ్డాను మూడవ మెట్టు మీద కాలు వేసి రెండవ మెట్టు మీద కాలు తీసేశాను అంటే రెండో మెట్టు వదిలిపెట్టేశానా రెండో మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల మూడో మెట్టు మీద నిలబడ్డానా రెండో మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల మూడవ మెట్టు మీద నిలబడ్డాను ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందుతూ చిట్ట చివరికి నేను అంతఃపురంలో నేను చేరవలసిన గదికి చేరిపోయాను ఇప్పుడు నేను నిశ్చయంగా అవతలకు బారేశాను అనుకోండి ఇప్పుడు నేను కృతజ్ఞుడనా మార్గమను విడిచిపెట్టానా ఆ మార్గము వలన పొందవలసిన ప్రయోజన సిద్ధిని నేను పొందేశాను అది దాని అర్థం ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పట్టుకుని ఎక్కుతూ పట్టుకోవలసింది పట్టుకుంటూ విడిచిపెట్టవలసింది విడిచిపెడుతూ నడవలసినటువంటి మార్గమునకు ధర్మమని పేరు అందుకే పట్టు విడుపు ఉండాలండి అంటారు బ్రహ్మచర్యంలో ఉన్నాడనుకోండి ఏదో కేశఖండనం చేసుకోకూడదు రుచికరమైన ఆహారం కోసం వెంపరలాడకూడదు గురుపత్ని చేత్తో ఏది పెట్టారో అది తింటారు చక్కగా చదువు మీద శ్రద్ధ పెడతాడు గృహస్థాశ్రమంలోకి వచ్చాడనుకోండి ఇక బ్రహ్మచర్యంలో ఉండడు భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు తాంబూలం వేసుకుంటాడు చక్కటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తాడు రేపటి కొరకు కొంత పదార్థాన్ని దాచుకుంటాడు ఇవన్నీ గృహస్థాశ్రమంలో చేస్తాడు వానప్రస్థానికి వెళ్ళాడు ఈ రెండిటికీ భిన్నంగా అక్కడ జీవిస్తాడు సన్యాసానికి వెళ్ళాడు ఇవన్నీ కూడా విడిచిపెడతాడు సన్యాసమునందేం చేశాడు ఈశ్వరుని యొక్క దర్శనమును అపేక్షించి అన్నీ విడిచిపెట్టి ఆయన ఒక్కడనే పట్టుకున్నాడు ఆయననే చేరి దీన్ని కూడా విడిచిపెట్టాడు ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్కటి విడిచిపెట్టడమే సనాతన ధర్మం అందుకే ఆశ్రమాలు వచ్చాయి ఆశ్రమం అంటే నా ఉద్దేశ్యం ఇంకొకటి కాదు బ్రహ్మచర్యము ఒక ఆశ్రమము గృహస్థాశ్రమము ఒక ఆశ్రమము వానప్రస్థము ఒక ఆశ్రమము సన్యాసం ఒక ఆశ్రమము నాలుగు నాలుగు ఆశ్రమములు ఇవి ఎందుకు వచ్చాయి ఏ ఆశ్రమంలో ఎంత ప్రయోజనాన్ని పొందాలో అంత ప్రయోజనాన్ని పొంది ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి దాని వలన చేకూరినటువంటి ఫలితాన్ని పట్టుకుని రెండవ ఆశ్రమంలోకి విడితే పువ్వు పిందెయ్యై పిందె దోరకాయ అయి దోరకాయ పండై పండైన తర్వాత రంగుమారి బాగా తీయటి రసాన్ని పొంది ఇప్పటి వరకు ముచికని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నకాయ పండిపోయిన తర్వాత తనంత తాను ముచిక నుంచి విడిపోయినట్టు చిట్ట చివర తనంత తాను ఈ శరీరము నేను కాదని తెలుసుకుని దాని నుంచి విడివిడి ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదగడమే ధర్మాచరణము పేరు అది ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథం అలా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథమైనటువంటి ధర్మము సనాతన ధర్మాంతర్గతము వేదము చేత ప్రోక్తమై ఉంది వేదము చేత చెప్పబడి ఉంది అటువంటి వేదములు ప్రమాణము కాదు అని తిరస్కరించి వెళ్ళిపోవడం చేత జనులందరూ పతనం తేలిక మార్గం కలియుగంలో భగవన్నామని చెప్పుకుని తరించవచ్చు కలియుగానికే ఉన్న రెండవ లక్షణం ఏది చాలా ఆకర్షణీయంగా ఉందనిపించిందో అటువైపుకి వెళ్ళిపోయి వైదికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండడం అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉండడం ఇదిగో ఈ స్థితి నుంచి జాతిని ఉద్ధరించాలి అందుకొచ్చింది శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం ఇందులో ఒకే పరమాత్మ పరమశివుడిగా ఉంటాడు అదే పరమాత్మ విష్ణుస్వరూపంగా ఉంటాడు విష్ణుస్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఆయన దత్తాత్రేయ స్వామిగా హంసావతారంగా లోకానికి ప్రబోధం చేశాడు హైగ్రీవుడిగా విష్ణుస్వరూపంతో ప్రబోధం చేశాడు అవి నోరు విప్పి మాట్లాడాయి కానీ సంచారం చేయలేదు ఏదో దేశమంతా తిరిగి చెప్పలేదు హైగ్రీవావతారం కానీ హంసావతారం కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి అవతారం కానీ అవి జ్ఞానప్రబోధం చేశాయి శివస్వరూపంగా దక్షిణామూర్తి స్వరూపము జ్ఞానబోధ చేసింది దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానబోధ చేయడంలో నోరు విప్పి మాట్లాడలేదు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యుమానం వర్షిష్టాంతే వసదృషగణైరావృతం బ్రహ్మనిస్తై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మరామం ఉదితవదనం దక్షిణామూర్తి మీడే ఆయన కేవలం ఇలా చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేస్తూ అందరినీ ఉద్ధరించాడు మౌనవ్యాఖ్య ఏమిటండే అని ఒక అనుమానం వస్తుంది మౌనవ్యాఖ్య అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాట్లాడవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది రెండవ వ్యక్తి ఉంటే మాట్లాడాలి కదూ అసలు కన్ను తెరిచి చూసి అనుభవించడానికి తాను కాక ఇంకొకటి ఉంటే చూడాలి తాను కాక చూడడానికి ఇంకొకటి లేదు తాను తప్ప ఇంకొకటి లేదు లోకంలో ఉంది అనుకున్నది ఏదుందో అదంతా ఆత్మ తప్ప వేరొకటి కాదు లేదు అన్నది ఏదుందో అదంతా మాయ తప్ప వేరొకటి కాదు తాను తప్ప ఇంకొకటి లేనప్పుడు తను చెప్పడానికి మాట ఎందుకు తనకి తాను చెప్పుకోవడానికి తనలో తాను మాట్లాడుకోవడం అంటే మౌనమే నాకు నాలో నేను చెప్పుకునేవి చాలా ఉంటాయి లోకంలో ఏదో ప్రొద్దున లేవగానే అక్కడ పేపర్ కనపడింది అనుకోండి పేపర్ చదువుదామా ఏమిటో ఎర్ర అక్షరాలతో పెద్దగా పెట్టేటట్టు పెడదామా సంధ్యావందనానికి వెళ్ళిపోదామా స్నానానికి అంటే తప్పు ఎన్ని మాటలు చెప్పే ఉపన్యాసాల్లో ఏది ఏ వేళకి చేయాలో అది చేయలేదు ముందు స్నానానికి వెళ్ళు వచ్చి తెలివినా వచ్చే ఉపద్రవం లేదు కానీ అక్కడ వేళ దాటకూడదు సంధ్యావనానికి వెళ్ళు స్నానానికి అని నాలో నాకొకటి చెప్తుంది అది చెప్పడానికి అది పైకి మాట్లాడాలా రెండు లేవుగా నాకు నేను చెప్పుకున్నట్లు ఆయనే అంతటా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇంకొకరికి చెప్పడానికి మాట ఎందుకు ఉన్నదా ఆవుస్తూగా నిలబడిపోయింది కాబట్టే దక్షిణామూర్తి తత్వంలో ఇక మాటతో ప్రయోగం ఉండదు అందుకని మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం అందుకని మౌనవ్యాఖ్య మాత్రమే చేస్తుంది దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి దక్షిణామూర్తిగాను ప్రబోధం చేశాడు అదే మహానుభావుడు పైకి నోటితో మాట చెప్తూ కూడా ప్రబోధం చేశాడు ఇన్ని అవతారములలో ఇలా చేసిన కలియుగంలో వచ్చేటప్పటికీ ఒక పెద్ద ఉపద్రవ స్థితి సంకటస్థితి ఏర్పడింది ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చదుష్కృతం ఇప్పుడు ఎంతమందిని చంపుతారు మీరు అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోయి వైదికమైన మార్గాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల కోట్ల మంది పెరిగిపోతే ఎన్ని కోట్ల కోట్ల మందిని మీరు చంపేస్తారు వైదికమైన వాళ్ళు ఉన్నారని ఎంతమందిని మాత్రమే మీరు నిలబెడతారు ఈ భూమి ఇక్కడ ఈశ్వరుడు విష్ణుస్వరూపంగా చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేని స్థితి వచ్చి అంటే ఈశ్వరస్వరూపము విష్ణుస్వరూపంగా కూర్చున్నప్పుడు దానికే ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం అంటే నేను ఎవరిని చంపాలి ఎంతమందిని చంపాలి ఇప్పుడు జవాబులేని ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు సంపవలిసింది కలియుగంలో ఇక మనుష్యులను కాదు వినాశాయ చదుష్కృతం కాదు వినాశాయచ దుష్కృత్యానా చెడ్డ పనులు చేయిస్తున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు చంపబడాలి అందుకని దీనికి ప్రబోధం అవసరం బయలుదేరాలి కదలాలి కదిలి లోకమునకంతటికీ బోధ చెయ్యాలి బోధ చేసి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టాలి కోట్ల కోట్ల మందిని మళ్ళీ వేద ప్రమాణము వైపుకి తీసుకురావాలి అవైదికమైన డెబ్బై మార్గములను ఖండించాలి వాదన చెయ్యాలి మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకం చెయ్యాలి చక్ర ప్రతిష్ట అవైదికమైన మార్గములలో వెళ్ళిపోయినటువంటి జనులు తేజస్సు కోల్పోయిన కారణం చేత దేవతల ముందు నిలబడగలిగినటువంటి స్థితి పోయింది కాబట్టి దేవతలలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని తగ్గించి జనులు నిలబడడానికి వీలుగా మళ్ళీ దేవతామూర్తు తేజస్సుని తగ్గించవలసి ఉంటుంది యంత్రాలు వెయ్యవలసి ఉంటుంది స్తోత్రములు చెయ్యాలి బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇవ్వాలి ప్రకరణ గ్రంథాలకి భాష్యం ఇవ్వాలి స్తోత్రములు ఇవ్వాలి ఏ ఏ మార్గములను పట్టుకుంటే మోక్షం వేపు కడతాడో ఆ మార్గములన్నింటినీ సువ్యవస్థం చెయ్యాలి వేదాంతర్గతమైనటువంటి భగవత్ స్వరూపముల మీద స్తోత్రాలు చెయ్యడానికి అందరికీ స్తోత్రం ఇవ్వాలి తాను తపస్సు చెయ్యాలి తాను బోధించడానికి వీలుగా అన్ని చోట్ల తిరగడానికి వీలైనటువంటి ఆశ్రమస్వీకారం చెయ్యాలి ఆ ఆశ్రమ స్వీకారం చేసినప్పుడు ఆ నియమాన్ని పాటించడానికి వీలుగా ఆ సేతు హిమాచల పర్యంతము పాదిచారి అయ్యి పర్యటించాలి ఇన్ని చెయ్యాలంటే ఆనాడు విష్ణుస్వరూపంగా భూమి మీదకెళ్ళి రాష్ట్రతుల్ని సంహరించినంత తేలికగా చెయ్యడం సాధ్యమైన విషయం కాదు కాబట్టి పరమశివుడు కైలాసం నుంచి బయలుదేరాడు నేను పెడుతున్నానయ్యా ఇప్పుడు నేను బయలుదేరి లోకానికి పెడతాను వినాశాయచ దుష్కృతాం కాదు ఇప్పుడుహ వినాశాయచ దుష్కృత్యానాం క్రియా సంకల్పము అని రెండు మాటలు ఉంటాయి లోకంలో క్రియ అంటే పని సంకల్పము అంటే వ్యూహము నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి దానికి ముందు సంకల్పం ఒకటి పుడుతుంది మనసులో సంకల్పము మనసులోంచి పుడుతుంది అందుకే సంకల్ప వికల్ప సంఘాతము మనస్సు నేను ఉపన్యాసానికి బయలుదేరదాం ఇంకా అంటే నాకు సంకల్పం కలిగితే అప్పుడు కదూ నేను స్నానం చేసి తయారవడం అసలు సంకల్పం ఏది కలుగుతుందో అటువంటి క్రియ జరుగుతుంది నాకు ఒక దుష్ట సంకల్పం కలిగిందనుకోండి దాన్ని నేను నిగ్రహించలేకపోతే నేను దుష్టమైన పనే చేస్తాను నేను సత్సంకల్పం చేశాను అనుకోండి సత్క్రియ చేస్తాను ఇప్పుడు మనసులు దుష్ట సంకల్పాలు చేయకుండా వేదము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించేటటువంటి ఆచార వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలి ఇలా తీసుకురావాలి అంటే మనసులను బాగుచెయ్యాలి మనసులను బాగుచెయ్యాలి అంటే తాను బోధ చెయ్యాలి తాను బోధ చెయ్యాలి అంటే తాను కదలాలి ఇప్పటి వరకు ఎలా కూర్చున్నాడైనా ఇప్పటి వరకు ఎక్కడికి కదలకుండా చిత్రం బటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్జువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయా ఇప్పటి వరకు తాను ఎక్కడికి కదలకుండా హాయిగా వటవృక్షం కింద ఇలా కూర్చుంటే చిన్ముద్రపడితే తనని చేరుకున్నటువంటి సదక సనందనాథులనేటటువంటి శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ కూర్చున్నాడు కానీ ఇప్పుడు నేను ఇలాగే కూర్చుంటాను మీ అందరూ కూడా తెలుసుకోండి అంటే తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉందా లోకం లేదు కాబట్టి ఇప్పుడు తాను బయలుదేరాలి ఇప్పుడు బయలుదేరడం అంటే ఎలా బయలుదేరాలి దక్షిణామూర్తి స్వరూపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా విడిచిపెట్టక్కర్లేదు మీరు చూడండి దేవాలయం అనందు ధ్రువమూర్తి చరమూర్తి అని రెండు ఉంటాయి ధ్రువమూర్తి అంటే కదలకుండా నిలబడిపోయేటటువంటి స్వరూపం అయ్యప్ప స్వామివారు ఉన్నారనుకోండి ఆయన ధ్రువమూర్తి దేవాలయంలో ఉంది అది కదలదు ఆయన అలాగే కూర్చుంటారు చరమూర్తి ఉంటారు ఆయన ఉత్సవమూర్తి అంటాం ఆయన పళ్ళకి ఎక్కి ఊరిగింపు అంటాం ఊరేగింపు కాదు ఊరిరిగింపు ఆయనే వీధిలోకి వస్తారు వచ్చి ఓసారి అలా వీధిలోకి వచ్చి ఓ వీడు నా అనుగ్రహంతో ఇప్పుడు మేడ కట్టాడు బాగున్నాడా ఓసారి చూస్తారు వాడు ఎప్పుడూ దేవాలయానికి రాడు అందుకని ఆయనే వాడి ఇంటి ముందుకెళ్ళి ఓ బెల్లం మొక్క పట్టుకొచ్చి పెడితే తిని వాడిని ఆశీర్వదించి అక్కడే హారతి బుచ్చుకుని వెళ్ళిపోతుంటారు చెరమూర్తి అంటే అపారమైన దయతో కదలకుండా ఉండిపోయినటువంటి ఈశ్వరుడు తాను కదిలి లోకంలోకి పెడతాడు తాను కదిలి వెళ్ళడానికి చరమూర్తిగా పెడతాడు తాను కదలకుండా నిలబడడానికి ధ్రువమూర్తిగా ఉంటాడు ధ్రువమూర్తి దక్షిణామూర్తి అయితే చరమూర్తి శంకరాచార్యుల ధ్రువమూర్తి దక్షిణామూర్తి పరమశివుడు చరమూర్తి శంకరుడు అక్కడ కూర్చుని ఏ మౌన వ్యాఖ్య చేశాడో ఆయన చరమూర్తిగా ఆశేతు హిమాచలము పర్యటించాడు ఆయనే ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణమైన హిందూ మహాసముద్రం వరకు పశ్చిమమున ద్వారక నుంచి ఉత్తరమున బదరికాశ్రమం వరకు సన్యాసాశ్రమానికి అనుగుణంగా పాదచారి అయి నడిచారు తప్ప ఎన్నడూ వాహనం ఎక్కలేదు ఏమీ వారు సన్యాసాశ్రమమే ఎందుకు తీసుకోవాలి ఏ బ్రహ్మచారిగా ఉండి బోధ చేయకూడదా గృహస్థుగా ఉండి బోధ చేయకూడదా వానప్రస్తుగా ఉండి బోధ చేయకూడదా అంటే ఆనాడు ఉన్న పరిస్థితిలో చాలా తొందర తొందరగా బయలుదేరి వెళ్ళాలి ఇక ఎంత మాత్రమూ కూడా ఇంకా కూర్చోవడానికి అవకాశం లేదు కబలించేస్తున్నాయి డెబ్బై రెండు అవైదికమైనటువంటి వాదనలు కాబట్టి తొందరగా బయలుదేరాలి దక్షిణామూర్తి నేను కదలను అని కూర్చోవడానికి కుదరదు ఆయన ఎందు శక్తి అమ్మవారు దయాస్వరూపిణి ఉన్నది మీరు చూడండి మహారాణులు ఉంటారు కొంతమంది వారు మేలిముసుగు వేసుకుంటారు వాళ్ళు మేలిముసుగు వేసుకుని కూడా బయటికి రారు ఉంటారు అంతఃపురంలో మేలిమిసుగు వేసుకుని మహారాణి వారు కూర్చున్నారు యువరాజు లేకలేక పుట్టినటువంటి కొడుకు తెలియక ఆడుకుంటూ ఆడుకుంటూ అంతఃపురం యొక్క పిట్టగోడ మీద నడుస్తూ కళ్ళకి గంతలు కట్టుకుని ఆ ముందుకి దారి ఉంది నేను అడుగు వేయచ్చు అనుకుని అడుగు వేసేయబోతున్నాడిగా అడుగు వేసేస్తే పిల్లవాడు పడిపోతాడు మేలిముసుగు వేసుకుని ఉంది మహారాణి ఆమె ఎన్నడూ బయటికి రాదు నేను మేలిముసుగు వేసుకున్నాను నేను మహారాణిని నేను బయటికి రాకూడదు అందుకని యువరాజు గారు పడిపోయినా సరే రానని కూర్చుంటుందా కూర్చోదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళచ్చు కాబట్టి వెడతాను కానీ వెళ్లేటప్పుడు మాత్రం ముందు కొంతమంది నేను వస్తున్నాను కాబట్టి ఎవ్వరూ అక్కడ ఉండకుండా చూడడం కోసం కొంతమంది సైనికులు వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళిపోండి మహారాణి గారు వస్తున్నారని చెప్పి అందరినీ పురుషుల్ని ఇళ్లలోకి పంపించడానికి ముందు సైనికులు వెళ్ళే అవకాశం ఉందా లేదు కొడుకుని రక్షించుకోవడం కోసమని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చినటువంటి మహారాణి యొక్క మేలిముసుగు జారిపోయినా అందరూ ఆవిడ్ని చూసేస్తున్న ఆవిడ పరిగెత్తికెళ్ళి కొడుకుని పట్టి పట్టుకుని రక్షించుకోవడమే తన యొక్క కర్తవ్యమని పరిగెత్తుకొచ్చేసిన మహారాణి మేలిముసుకుని ఎలా పట్టించుకోదో డెబ్భై రెండు అవైదికమైన వాదనలు ప్రబలిపోయిన నాడు సనాతన ధర్మము చితికిపోకూడదు రక్షించాలని కదిలి పరిగెత్తుకొచ్చినటువంటి పరమేశ్వరుడు శంకరాచారులు వారిగా వచ్చినప్పుడు అంత తొందరగానూ పరిగెత్తాడు అందుకే ఎక్కువ కాలం ఉండే ఆశ్రమాలు ఆయన స్వీకరించలేదు బ్రహ్మచారిగా చాలా కాలం గురుకుల వాసం చేశారనుకోండి చాలా కాలం గురుకుల వాసం చేసి గురువుగారి దగ్గర వేదాధ్యయనం చేస్తూ భిక్షాటన చేస్తూ ఆయన ఏదో ముప్పై ఏళ్ళో ఇరవై ఏళ్ళో చదువుకుంటూ కూర్చున్నారనుకోండి ఈలోగా వైదికమైనటువంటి మతం ఎలా నిలబడుతుంది ఐదు సంవత్సరములకు మహానుభావుడు చదువు పూర్తి చేసేశారు అసలు ఆయన అన్నది సంకల్పం నేను ఎనిమిది సంవత్సరములు మాత్రమే ఉంటానంటే ఆయనకు ఉద్దేశం ఎనిమిదేళ్లలో వైదిక ధర్మాన్ని నిలబెట్టేస్తానండి ఆ తరువాత మొసలి పట్టుకున్నప్పుడు ఇంకొక ఎనిమిదేళ్ళు ఉంటానన్నారు పదహారు వ్యాసభగవానుడు అడిగాడు కాబట్టి ఇంకొక పదహారు ముప్పై రెండు మాత్రమే ఉన్నారు అంటే దక్షిణామూర్తి ఒక మేలిబుసుగుతీసిన రాణి కొడుకు కోసం పరిగెత్తినట్టు పరమశివుడు పరిగెత్తిన అవతారం శంకరాచార్య స్వామి అవతారం అందుకే అంతటి దయామూర్తి అయి పరిగెత్తారు బ్రహ్మచారిగా ఉన్నా ధర్మప్రచారం కుదరదు గురువుగారు చెప్పినట్టు ప్రవర్తించాలి వెళ్ళి భిక్షాన్నం పటరా అంటే పట్టవాలి పాఠం చదువుకో అంటే చదువుకోవాలి కాబట్టి బ్రహ్మచర్యంలో దేశమంతా పర్యటించడం కుర కుదరదు గృహస్థు భార్యాబిడ్డలు గృహస్థుని నమ్ముకుని ఉంటారు కాబట్టి గృహస్థు సన్యాసిలా నేను ఎప్పుడూ దేశాలు పట్టుకు తిరుగుతూ ఉంటానంటే కుదరదు తనని నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డల యొక్క యోగక్షేమాలు చూడడం కోసం ఇంట్లో ఉండాలి వానప్రస్లు దేని గురించి పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి సన్యాసి ఒక చోట ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడూ దేశ సంచారం చేస్తూనే ఉండాలి సన్యాసిగా అన్నవాడు కాబట్టి ఇప్పుడు నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆ ఆశ్రమ నియమము దీనికి సరిపోతుంది ఆనాడు దక్షిణామూర్తిగా నేను కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఒక నలుగురే రాగలిగారు ఇప్పుడు నేను నేనే ఊరూరా వాడవాడా వెళతాను నా దగ్గరికి వచ్చి తండ్రి అన్నారు ఆ రోజున కాదు నాకు అన్నం పెట్టిన వాళ్ళందరూ అమ్మ నన్ను పడుకొమ్మని అరుగు చూపించిన వాళ్ళందరూ అయ్యా అంటూ పెడతాను అని సన్యాసాశ్రమ స్వీకారం చేశారు ఆ ఆశ్రమం అయితే వైదిక ధర్మ రక్షణకు ప్రబోధానికి సరిపోతుందని ఆసీతు హిమాచలము పాదచారి పర్యటించినటువంటి కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు అందుకే శంకరులు వైదిక మత ప్రచారం చేశారు వైదిక మత ప్రచారం చెయ్యడానికి వేద ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం అంతేకాని వేదాంతర్గతమైన ఈశ్వర రూపములలో ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఇంకో రూపాన్ని విడిచిపెట్టిన అవతారం కాదది అన్ని రూపములు ఒక్క ఈశ్వరుడవే అని నమ్మి వేదములు వేదముగా సంపూర్ణమైన వైదికమైనటువంటి రీతిలో ప్రచారం చేసిన మహాపురుషుడైన అలా ప్రచారం చెయ్యాలి అంటే దానికి తగిన స్థితిని స్వీకరించారు అందుకే శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు అంతఃక్తు ఆయన లోపల అమ్మవారి స్వరూపం బహిశైవ పైకి పరమశివుడు ఎలా ఉంటాడో అలా జనమధ్యేతు వైష్ణవ జనం మధ్యలోకి వస్తే ఆయన వైష్ణవుడు అంత గొప్ప విష్ణుభక్తుడైన అసలు శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ పరమాత్మ పూర్ణానది దారి మళ్లించినప్పుడు ప్రవాహం వచ్చి కృష్ణాలయాన్ని ముంచెత్తుతుంటే శంకరాచార్యుల వారిని అడిగాడు కృష్ణుడు మీ అమ్మగారి కోసం పూర్ణానది దారి మళ్లించావు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగాడు భగవన్ మీరు బెంగపెట్టుకోకండి మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటానని పూర్ణానది ఒడ్డున కాలటీ అగ్రహారంలో ఆయన జన్మించినటువంటి ఇంటి ముందు ఆ ప్రతిష్ట చేశారు ఇప్పటికీ మీరు ఆ కాలడీ పట్టణానికి విడితే శృంగేరి పీఠం వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయ ప్రాంగణం పక్కనే ఆనాడు శంకరాచార్యుల వారి యొక్క వంశం వాళ్ళందరూ పూజ చేసిన కృష్ణపరమాత్మ ఆలయం ఇప్పటికీ ఉంది కాబట్టి శంకరాచార్యుల వారు పరమకృష్ణ భక్తుడు అందుకే శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ విష్ణుస్వరూపాన్ని కీర్తిస్తుంటారాయన అసలు ఆ మాటకు శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదట ఆయన నోటి వింటి వచ్చినటువంటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం కనకధారాస్తం చేశారు ఆయన ఆయన నిమించిన విష్ణుభక్తుడు ఎక్కడున్నాడు లోకంలో కాబట్టి జనమజేతు వైష్ణవ అంతఃక్తు లోపల శక్తి స్వరూపమైన అమ్మ దయాస్వరూపిణి పరమదయ చూడండి లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎందుకుంది లోకం మన ఊళ్ళో దొంగలు వాళ్ళు పడకుండా చూడడం కోసమని పోలీస్ స్టేషన్ ఉంది కానీ ఎక్కడి దొంగలు వచ్చి అందరి ఇళ్ళో దొరకలేదు పోలీసులకి అప్పుడు పోలీసులు ఏమంటారు మేం పట్టుకోలేకపోయామండి అన్ అనడం కాదు వాళ్ళకొక కర్తవ్యం ఉంటుంది వాళ్ళు ఒక చాటింపు వేస్తారు ఏదో ఊరు నుంచి గుర్తు తెలియని దొంగల ముఠా ఒకటి బయలుదేరింది ఇంటికి తాళం వేసి ఉంటే తాళాలన్నీ కూడా తీసేసి లోపలికెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి ఎవ్వరూ ఊళ్ళు వెళ్ళవద్దు అలా వెళ్ళవలసి వస్తే పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళండి అని చెప్తారు ఇప్పుడు అలా చెప్పి వెళ్ళండి వాళ్ళు చెప్తే దొంగలు వస్తున్నారని దొంగల్ని పట్టుకోవలసిన పోలీసులు పట్టుకోవడం మానేసి దొంగలు వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకే చెప్తున్నారేంటో నవ్వుతారా మీరు చాలా జాగ్రత్తగా మరింత పరాకుగా ఉంటారా మరింత పరాకుగా ఉంటారు అది కూడా మహోపకారమే అదేం వాళ్ళు చేసింది తప్పేం కాదు కాబట్టి దొరికే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచడం కోసం ముందు పరాకు చెప్పడం వాళ్ళ ప్రేమ వాళ్ళ దయ అయ్యో ఈ లోపల ఎక్కడ ఏం ఉపద్రవం దొరుకుతుందో ముందు ఒక మాట చెప్తే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారని అలా మనకి పరాకు చెప్పి మనకి జాగ్రత్త చెప్పడం కోసమని చెప్పి బయలుదేరినటువంటి పర వారి యొక్క అవతారము లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క దయయే ఆయన యొక్క కదలిక శివుడు అన్నాను తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు తనలో తాను రమిస్తూ కదలలే కదలిక లేకుండా రెండవ వస్తువు లేకుండా అద్వైతానుభూతి అందుంటాడు ఆయన అలా కూర్చుంటే దక్షిణామూర్తి పూర్తిగా కదిలిపోతే శక్తి స్వరూపం శక్తి అంటే ఆగదు ఆగిపోతే శక్తి కాదు కదిలిపోతేనే శక్తి అందుకే శక్తిని ఎప్పుడు కదలిక చేత సూచిస్తారు కదిలితే శక్తి కదలకపోతే శివుడు ఇప్పుడు కదిలే శక్తి కావాలి కదలని శివుడు కావాలి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరికీ నమస్కారం చేయడము శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడమే ముప్పై రెండు సంవత్సరముల ప్రాయము పూర్తయ్యే లోపల ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి కదలడం శంకరాచార్యుల వారి గొప్పతనం స్తోత్రములను రచన చేయడం వారి కదలిక భాష్యములు ఇవ్వడం ప్రస్థానత్రయానికి శంకరాచార్యుల వారి యొక్క కదలిక వాదనలు చేయడం శంకరాచార్యుల వారి యొక్క కదలిక తాను తానుగా ఆత్మస్వరూపంగా తాను అహం బ్రహ్మాస్మిగా నిలబడిపోవడం చిదానందరూప శివోహం శివోహం అని నిలబడ్డం ఆయన యొక్క శివస్వరూపం కాబట్టి ఇప్పుడు ఒక శంకరాచార్యుల వారి ఎందు అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు కాబట్టి అంతఃశక్త బహిష్ అంతఃక్తో బహిశైవ పైకి ఆయన సాక్షాత్తు శివుడు మంగళప్రదుడు శంకరోతి ఇది శంకర ఎందుకని కదలకుండా కూర్చున్న దక్షిణామూర్తిని శంభుమూర్తి అంటారు ఎందుకని శంభు అన్న నామానికి ఒక అర్థం ఉంది శం భావయతి ఉత్పాదయతి ఇది శంభు శమ్ అంటే ఎక్కడ నుంచి సమస్తమైనటువంటి సుఖములు పుడతాయో ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయో దాన్ని శంభు అంటారు అంటే మీకు నేను తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక నది ఉందనుకోండి దాని పుట్టుక స్థానం ఒకటి ఉంటుంది గోదావరి నాసికాత్రయం బక్లో పుడుతుంది పుట్టిన స్థానం గొప్పదే కానీ గోదావరి అక్కడ పుట్టి ఉండిపోయింది మీకు ఏమైనా ఉపయోగం ఉందా దీన్ని తూర్పుగోదావరిని పక్కనున్న దాన్ని పశ్చిమ గోదావరిని ఏమని అంటారా ఏమనరవు అక్కడ పుట్టింది అక్కడే ఉంటే ప్రయోజనమేం లేదు అక్కడ పుట్టింది అంతటా ప్రవహిస్తే సుఖకారకమైంది మీకు సుఖమును అందించింది మీ అందరినీ సంతోషపెట్టింది మనందరినీ సంతోషపెట్టింది శంభుమూర్తిగా ఉంటే శంభావయతి ఉత్పాదయతి సుఖమునకు స్థానమై ఉంటాడు ఆయన ఆయనే వచ్చి అందిస్తే అక్కడ పుట్టిన గోదావరి రాజమండ్రి వచ్చి కాలవలై సామర్లకోట వచ్చి కాకినాడ వచ్చి తాగే మంచినీళ్ళై పొలాలకి పంట నీరై ఇన్నిటిగా మారిపోయింది అనుకోండి అక్కడ ఉన్న గోదావరి ఇప్పుడు ఇంతమందికి అన్నం పెడుతోంది నీళ్ళిస్తోంది ఎప్పుడు కదిలితే కదిలి ప్రవహిస్తే పుట్టుక అక్కడ శంభు కదిలి ప్రవహించి దేశమంతా తిరిగి వైదిక మతాన్ని నిలబెట్టి మళ్ళీ అందరికీ ప్రబోధం చేసి ఆయనే అన్ని వచ్చి ఆయనే తపస్సు చేసి ఆయనే ఇంటింటికి వచ్చి ఆయనే ప్రతి ఊరు వచ్చి ఆయనే దేవాలయాలకి పునఃప్రతిష్ఠ చేసి ఆయనే చక్రాలు వేసి ఆయనే దేవతల యొక్క తేజస్సు తగ్గించి ఆయనే అందరికీ అంత మర్యాద నేర్పితే శంకర శం కరోతి ఇది శంకర ఇప్పుడు ఆ శం భావయతి ఉత్పాదయతి అక్కడ పుట్టింది ఇప్పుడు కరోతి అందించింది అక్కడ పుట్టింది గోదావరి ఇక్కడ ప్రవహించి అందరికీ అందింది గోదావరి పుట్టినది గోదావరి అయితే శంభుమూర్తి ప్రవహించి మనకు అందిందైతే శంకరాచార్యుల వారి కాబట్టి అక్కడ శంభు ఇక్కడ శంకర అందుకు నామం కూడా అలాగే వచ్చింది కాబట్టి మహానుభావుడు సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే తాను దేశమంతటా పర్యటన చేసి వైదిక మతాన్ని నిలబెట్టగలను అని చాలా చిన్న వయస్సులో ఎనిమిదవ ఏటనే సన్యాసాశ్రమ స్వీకారం చేసి లోకమంతటా పర్యటించారు పర్యటించి మనకందరికీ కూడా మళ్ళీ ఎన్నో ప్రకరణ గ్రంథాలు స్తోత్రాలు అందించి వైదిక ప్రమాణమును నిలబెట్టారు అలా శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావడం మనందరికీ ఎంతో సంతోషకారణం ఎందుచేత అంటే అలా శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారమే వచ్చి ఉండి ఉండకపోతే కారణమేమిటో తెలుసా అండి మీరు ఒక పెద్ద విషయాన్ని పరిశీలనం చెయ్యాలి శంకరాచార్య స్వామి వారికి ఏ రో రాజుల ప్రాపకము లేదు శంకరాచార్యుల వారి జీవితాన్ని మీరు పరిశీలించండి ఆయన ఏ రాజుగారి అనుగ్రహానికి ఆయన వెంపర్లాడలేదు నేను బలానా రాజుగారి చేయూతతో ప్రచారం చేస్తానని ఆయన చెప్పుకోలేదు శంకరాచార్యుల వారి ముందున్న పరిస్థితి వేద నిలబడిన పరిస్థితి కాదు చాలా క్లిష్ట మైన స్థితిలో శంకరాచార్యులు వారు వచ్చారు శంకరాచార్యుల వారు వెళ్ళిపోయేటప్పటికి అవతార పరిసమాప్తి చేసేటప్పటికి శంకరాచార్య స్వామి వారి అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించి నిలబడిన వారు తప్ప వేరొకటి నమ్మి నిలబడిన వారన్న వారికి అందరూ శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లే అందరూ శంకరాచార్యుల వారి మార్గంలో వెళ్ళిన వాళ్లే మీరు గమనించండి జాగ్రత్తగా అద్వైత సంప్రదాయం శంకరాచార్యుల వారు తీసుకొస్తే తర్వాత కొన్ని సంప్రదాయాలు వచ్చాయి వచ్చిన అందులోకి కొంతమంది వెళ్ళారేమో శంకరాచార్యుల వారి కాలంలో అందరూ వెళ్ళిపోవడం మాత్రం జరగలేదు అది ఒక్క శంకరులకి చెల్లి ఒక్క శంకరుల కాలంలోనే అందరూ శంకరాచార్య స్వామి మార్గంలోనే నిలబడ్డారు అద్వైత సంప్రదాయంలో అందుకే శంకరులు ఒకచోట ఉండి ఒకచోట లేనివారు కారు ఆయన కంచి కామాక్షి దేవాలయంలో ఎంత కనపడతారో కంచి వరదరాజస్వామి ఆలయంలో కూడా అందుకే అంతా కనపడతారు మీరు ఇప్పటికీ కంచి వరదరాజస్వామి ఆలయంలో పేరుందేవి అమ్మవారు అంటారు పేరుందేవి అమ్మవారి దేవాలయాల్లో ఎడుతుంటే స్తంభం మీద శంకర భగవత్పాదులు వ్యాసాచార్యుల వారికి నమస్కారం చేస్తుంటే వ్యాసుడు శంకరుల్ని లేవనెత్తి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని చెప్తున్నటువంటి మూర్తి ఉంటుంది అక్కడ స్తంభం మీద శంకరులు శంకరోతీతి శంకర మహానుభావుడు లోకములకు సుఖాన్ని అందించినటువంటి వారు వేద ప్రమాణాన్ని వైదికమైన మార్గాన్ని అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం శంకర భగవత్పాదులు అటువంటి శంకర భగవత్పాదులు రావడానికి ముందు గురు పరంపర అని ఒకటి చెప్తాం నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే లోకానికి అసలు ఒక సన్మార్గమును నేర్పాలి అంటే అధ్యాశ్రమి అని ఒక మాట ఉంటుంది సనాతన ధర్మంలో అధ్యాశ్రమి అన్న మాటకు అర్థం ఆయన ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉండడు ఆయన గురువుగారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పడానికి ఏమి ఉండదు అంత మాత్రం చేత ఆయన ఆత్మజ్ఞానం పొందని వాడు అని చెప్పడానికి ఉండదు ఆయన ఇలా ఆచరిస్తాడు అని చెప్పడానికి ఆచరణ ఏమీ ఉండదు మీరు ఆయన ఆచరించినట్లు మీరు ఆచరించలేరు మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మీరున్న మార్గంలోంచి మీరు కింద అది అధ్యాశ్రమి అంటారు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారనుకోండి దత్తాత్రేయ స్వామి వారికి గురువుగారు ఉండరు లేకపోతే ఆ కొన్ని కొన్ని ఈశ్వరావతారములయ్యేందు సుఖబ్రహ్మ ఉన్నారనుకోండి సుఖబ్రహ్మ పుట్టుకతోటే అసలు ఆయనకి వ్యాసుడేదో నేర్పాడని చెప్పడానికి ఏం లేదు పుట్టి పుట్టగానే పెరిగెత్తలేడు కాబట్టి ఆయనకి ఐదేళ్ల వయస్సు వచ్చి ఉపనయనం చేయకముందే ఆయన బ్రహ్మజ్ఞానియే ఇల్లు విడిచిపెట్టి అరణ్యాలు పట్టుకుని వెళ్ళిపోయారు ఎంత విడిపోయారంటే ఆయన అసలు సుఖబ్రహ్మ బట్టలు కట్టుకుని కూర్చునున్నట్టు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మూర్తిని చూశారా సుఖబ్రహ్మ బట్ట కట్టుకోరు సుఖబ్రహ్మ ఒంటి మీద బట్ట ఉండదు ఎందుకంటే ఆయనకు అసలు లింగభేదం మనసులోకి ఎక్కదు ఆయనకి స్త్రీ పురుష విచక్షణ లేదు ఎందుకు లేదు అంటే ఆయన అసలు ఆ భావన ఆయనకి లేదు ఆయనకి ఆ మనసు లేదు ఆయన ఎప్పుడు బ్రాహ్మీమయ మూర్తి అయి ఉంటారు పుట్టిన దగ్గర నుంచి అంతే ఏది మీరు సుఖబ్రహ్మలా ఉంటానని చెప్పండి ఇప్పుడు సుఖబ్రహ్మకి గురువు ఎవరని నన్ను అడిగారనుకోండి ఏదో నేను పైకి చెప్పాలి కాబట్టి వ్యాసుడు అనాలేమో కానీ సుఖబ్రహ్మ పుట్టుక నుంచి మహానుభావుడు అంతటి వైరాగ్యం కలిగిన వాడు అంతటి బ్రహ్మజ్ఞానం కలిగినవాడు పరమేశ్వరుడు అపూర్వ సృష్టి కొంత కొంతమంది మహాపురుషులను అలా సృష్టించాడు అటువంటి అధ్యాశ్రమిగా శంకరాచార్యులు వారు వచ్చారనుకోండి అప్పుడు ఆయన ఎంత జ్ఞానమూర్తి అయి అవతరించినా మనం ఏమంటామంటే శంకరాచార్యుల వారికి అంటే చెల్లిందండి మనకెక్కడ చెల్లుతుందండి అంటాం అందుకని లోకానికి మార్గం నేర్పాలి అంటే ఆయన కూడా ఒక గురువుగారి దగ్గరే పాఠం నేర్చుకోవాలి నేను కూడా ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి తాను ఒక గురువుగారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి అంటే అంత గొప్ప గురు పరంపర ఒకటి ఉండాలి ఆ గురు పరంపరలో శంకరాచార్యుల వారు వచ్చి చిత్రం ఏంటంటే చూడండి మనం వంశము అని మాట ఉంటుంది ఆ వ్యక్తి ఉన్నాడా లేడా అన్నదాంతో సంబంధం ఉండదు ఏదో నేను నా కూతుర్ని కన్యాదానం చేస్తున్నాను అనుకోండి చేసేటప్పుడు మా నాన్నగారు ఉన్నారా లేరా శరీరంతో అన్నదాంతో సంబంధం ఉండదు నా కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు మూడు తరాలు చెప్తాం ప్రపౌత్రి పౌత్రి పుత్రి నాకు కూతురు మా నాన్నగారి మనవరాలు మా తాతగారికి ముని మనవరాలు ఆమెని కన్యాదానం చేస్తున్నాను అని చెప్తాం వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా ఇప్పుడు లేరు లేకపోయినా ఇవాళ నేను కన్యాదానం చేసేటప్పుడు ఆ సంప్రదాయమునకు కట్టుబడి ఉన్నాను కాబట్టి వాళ్ళని కూడా నేను స్మరిస్తాను తరిస్తారు అని అలా వంశము కొనసాగుతూ ఉండాలి అని కోరుకుంటాం వంశం ఆగిపోవాలని కోరుకోరు వంశం నడవాలి అని కోరుకుంటారు ముత్తాత తాత తండ్రి కొడుకు మనవడు ముని అలా నడుస్తూనే ఉండాలి మరి గురు గురు పరంపర ఎందుకు కూడా గురువుగారి కొడుకు గురువుగారు అవుతాడా నమస్కారమునకు యోగ్యత మాత్రం గురువుతో సమానము అంది శాస్త్రం గురువుగారు గురువుగారి కొడుకు ఇద్దరు వస్తే గురువుగారు ఎంత నమస్కార యోగ్యుడో గురువుగారి కొడుకు కూడా అంతే నమస్కార యోగ్యుడు ఆత్మావై పుత్రనామాసి గురువుగారే గురువుగారి కొడుకుగా లోకంలో తిరుగుతాడు కాబట్టి అంది శాస్త్రం అందుకు కదా అశ్వత్థామ పట్ల అంత గౌరవంగా మాట్లాడింది ద్రౌపది అంత చెయ్యకూడని దుష్కృత్యం చేసి ఉప పాండవుల్ని చంపిన ఆవిడ మహాభారతంలో భాగవతంలో అంత రోధించింది గురువుతో సమానమయ్యా ఆ తల్లి ఆ అశ్వత్థామ తల్లి ఎక్కడ ఏడుస్తోందో పాపం ఆవిడ గురుపుత్రుడు విడిచిపెట్టేసేయింది అది అలా గురువుగారి పుత్రుడు నమస్కారానికి గురువుగారు అవుతాడేమో కానీ గురువుగారి కొడుకు గురువుగారి పీఠం మీద కూర్చోవడానికి యోగ్యత పొంది ఉంటాడని చెప్పడం కుదరదు అందుకే లోకంలో వంశమునందు ఆస్తి ఆ వంశంలో వాళ్ళు పంచుకుంటారు నా నేను సంపాదించింది ఏమైనా మిగిలిపోతే నా శరీరం పడిపోయేటప్పటికీ నా కొడుకు తీసుకుంటాడు అలా వంశంలో కడుపును పుట్టిన బిడ్డలు తీసుకుంటారు గురువుగారి ఆస్తి మాత్రం ఒక్క కడుపున పుట్టిన బిడ్డలకి చెల్లదు గురువుగారి ఆస్తి ఎవరికి చెందుతుందంటే గురువుగారిని అత్యంత శ్రద్ధతో అనువర్తించిన శిష్యులు ఎవరున్నారో వారికి చెందుతుంది నా కడుపున పుట్టిన కొడుకు ఉండొచ్చు కానీ వాడు నా దగ్గర అంత శ్రద్ధతో వినకపోవచ్చు నేను అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను కానీ గురువుగారిని నమ్ముకున్న శిష్యుడు ఒకడు గురువుగారిని అంత ఉపాసన చేశాడు గురువుగారి నోట మాట వస్తే ఎక్కడ దొల్లి గాలిలోకి వెళ్ళిపోతుందో అని పట్టుకుని దాన్ని అనుష్ఠించాడు ఇప్పుడు గురువుగారి సంపదంతా ఎవరిదంటే ఆ శిష్యుడిది ఆయనకి వెళ్ళిపోతున్న సంపద అందుకే గురువు త్యాగి తనదే తనది తనకే ఉండాలి తన వాళ్లకే ఉండాలని కోరుకోడు అందరికీ అందాలని కోరుకుంటాడు కాబట్టి గురు పరంపరలో గురువుగారి కొడుకు గురువుగారు అవ్వడం మరి ఎలా గురువు అవుతారు అంటే అది ఈశ్వర నిర్ణయం ఈశ్వర నిర్ణయాన్ని బట్టి గురు పదవి ఎందు నిలబెడతాడు పరమేశ్వరుడు ఆ పదవి ఎందు ఆయన నిలబెట్టడం ఎంత గొప్పదో ఆ పదవి ఎందు నిలబడడం కూడా అంతే కష్టం దాని ఎందు అంత జాగ్రత్తగానూ ఉంచుకోవలసి ఉంటుంది అందుకే శంకర భగవత్పాదులు వచ్చినటువంటి గురు పరంపర చాలా చాలా అవసరం చాలా ముఖ్యం స్మరించాలి ఎందుకో తెలుసా అండి వచ్చిన పరిస్థితి చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితిలో వస్తోంది అవతారం ఐదు సంవత్సరముల పిల్ల ఎనిమిది సంవత్సరముల పిల్లగా పిల్లవాడిగా ఉండగానే ఆతృత సన్యాసం అది శాస్త్రీయ సన్యాసం కాదు నదిలో నిలబడి మసలి కాలు పట్టుకుందని నేను సన్యసించాను అన్నారు ఇప్పుడు శాస్త్రీయ సన్యాసం ఇవ్వాలి పుట్టినవాడు సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరుడే భూమి మీద తిరుగుతున్నాడు ఆయనకి ఆశ్రమం ఇచ్చి ఆయనకి గురువుగా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ముందే వచ్చుండుండాలి అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళాలి వెళ్ళి ఆయన కూడా గురువుగారి పేరు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటుండాలి అలా చెప్పుకున్నారనుకోండి అప్పుడు మనకి కూడా అలవాటు అవుతుంది మీరు చూడండి లోకంలో ఏది మీ మనస్సుకి ఎప్పుడు అసహ్యం వేస్తుంది గురువుగారి బోధ మీ మనసుని పట్టేసింది అనుకోండి మీ మనసుని పట్టేస్తే అవతలవాడు ఏదో చెయ్యకూడని పనిచేసి ఉండకూడని మార్గంలో ఉన్నాడు అనుకోండి చె ఇలా ఎలా ఉన్నాడరా గురువుగారి మాటలు తలుచుకుందాం గురువుగారి యొక్క నా పేరు తలుచుకుందాం గురువుగారి పేరు తలుచుకుని గురువుగారి చెప్పిన మాటలు స్మరించుకుని మనం ఇలాంటి మార్గంలో ఉండకుండా అది బుర్రకెక్కకుండా మనం చూసుకుందాం అనుకుంటాం కదూ శంకరులు కూడా చూడండి కాశీలో డుకృంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మనసులో పైకి భజ గోవిందం గోవిందం విష్ణునామం చెయ్యండి విష్ణునామ ప్రచారం చేసిన మహాపురుషుడు శంకరాచార్యుల గోవిందా గోవింద అని మనం ఇవ్వాలంటున్నామంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే లోకానికి బోధ చేసిన వారు శంకరభగత్పాదులే కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఆంతరముగా చెప్పినటువంటి రహస్యం గురువు గారిని తలుచుకో గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అంటే గురువు గారిని తలుచుకో గురువు గారిని తలుచుకో గురువుగారిని తలుచుకో నీ మనసుకి మీ నీ మనసు ఇటువంటి చెడు ప్రభావం ఉండకుండా ఉండాలంటే అంత గొప్ప గురు పరంపరలోకి రావాలి ఇప్పుడు ముందటువంటి పరంపర వచ్చి ఉండి ఉంటే అందులోకి శంకరాచార్యులు వారు పెడతారు ఇప్పుడు లేకపోతే మనకు ఆదర్శం ఎలా కుదురుతుంది శంకరాచారులు వారికే గురువు లేదండి నాకు మాత్రం లేకపోతే వచ్చిన నష్టం ఏమిటంటాం గురుర్బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురే నమహ గురువులేని విద్య గుడ్డి విద్య గురువు గారి పేరు చెప్పేటప్పటికి పడిపోవాలి కింద గురువు గారి పేరు చెప్తే నమస్కారం చేయాలి అంతటి గురుభక్తి కలగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా అంత గురుభక్తిని లోకానికి ప్రచారం చేయాలి అంతటి మహాపురుషుడు ఒకడు వచ్చి ఉండి ఉండాలంతకు ముందే లేకపోతే శంకరాచార్యులు వారు ఎక్కడి నుంచి తీసుకుంటారు స్వీకారం ఆశ్రమ స్వీకారం అందుకే చూడండి మనం శంకరుల గురించి ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తాం నారాయణం పద్మభువం వశిష్కం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవీంద్ర యోగీంద్ర మతాస్య శిష్యం అంటాం శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం కంచి విడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారి దేవస్థానంలో పైన ఈ మూర్తులని గురు పరంపర అంతా వరుసక్రమంలో ఉంటుంది ఇదే ఇంకొకలా కూడా అంటారు సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా అంటాం పరమశివుడు కూడా మొదటి గురువు దక్షిణామూర్తి కానీ నోటితో చెప్పినది ారాయణం నోటితో చెప్పితే తప్ప అందరూ ఉద్ధరింపబడరు అందరూ ఉద్ధరింపబడడానికి ముందు నోరు విప్పి మాట్లాడిన గురుస్వరూపం నారాయణ స్వరూపం మహానుభావుడు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వరూపంగా ఉండి అసలు ఈ లోక ఈ లోకమంతా తరించడానికి మార్గాన్ని మొదటి ప్రబోధం చేశారు ఆయన ఆయనే వేదమిచ్చారు వేదమే ప్రమాణం కాబట్టి ఆ నారాయణుడు వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు కాబట్టి నారాయణం మొదటి గురువు పద్మభువం పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆయనకు ఇప్పుడు పద్మభువం చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నోరు ఎప్పుడు వేదాన్ని చదువుతూ సృష్టి చేస్తారు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్ఠం మారిపోయింది ఇక్కడికి వచ్చేప్పటికి నారాయణం పద్మభువం దేవతాస్వరూపాలు బ్రహ్మగారు విష్ణువు వశిష్ఠం మనుష్యులు అనకూడదు ఋషులది వేరైనటువంటి స్థితి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని తెగలు చెప్తారు అందులో ఒకటి దేవతా సంబంధమైనటువంటిది ఒకటి రెండవది మానుషం మనుష్య సంబంధం మూడు ఆసురం రాక్షస సంబంధం ఈ మూడు కాకుండా నాలుగో తోటి అదే ఆర్షం ఋషి అందుకే ఋషికి తర్పణ ఉంది అందుకే ఋషుల్ని మనుష్యులతో కలిపి చెప్పేయకూడదు ఋషుల్ని వేరుగా చెప్తారు ఆర్ష సంప్రదాయము అనడానికి కారణం ఏమిటంటే ఋషులు సమాధి కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరుడు యొక్క వాక్కులు వినపడ్డాయి వాళ్ళు మంత్రద్రష్టలయ్యారు ఋషులు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తపసస్థు పారే సర్వాణి రూపాన్ని విచిత్రధీర నామాన్ని కృత్వాభివదన్యస్ అని స్వ స్వతంత్రంగా మంత్రాలు రాసేరెవరును అలా రాసేసుకోకూడదు ఇప్పుడు కొత్తగా లోకంలో ఇదో విచిత్రమైన పోకడ బయలుదేరింది లఘుగాయత్రి రాసేస్తున్నారు ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్కటి అలా ఉండదు వేదప్రోక్తములయ్యుంటాయి వేదప్రోక్తములైనటువంటి మంత్రములు ఎక్కడుంటాయో ఆ మంత్రములు ఋషులు ధ్యానమునందుండగా సమాధి ఎందు వారికి వినపడ్డ ఈశ్వర వాక్కుగా వాళ్ళు ఆ మంత్రములకు ద్రష్టలు అయ్యారు అందుకే ప్రతి ఋషి అని ఉంటారు ఆ ఋషికి వినపడింది మొట్టమొదట వాళ్ళు ప్రచారం చేశారు ఆ ఋషులు మనుష్య జాతిలో కలపరు కలపకుండా వేరే చెప్తారు అందుకే ఋషితర్పణ అని వేరే తర్పణ ఉంటుంది వాళ్ళకి ఇందులో శంకరాచార్య స్వామి వారు వచ్చినటువంటి గురు మొదటివి రెండు దేవతా స్వరూపాలు నారాయణం పద్మభువం తర్వాత వశిష్ఠం ఋషి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మగారి యొక్క సంకల్పంచేత పుట్టాడు ఆయన అందుకని ఆయన ఒక కారణజన్ముడు మహానుభావుడు ఆ వశిష్ఠుడు లోకమునకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు చిత్రం ఏమిటంటే నారాయణుని యొక్క నాభికమలంలోంచి వచ్చిన వారు బ్రహ్మగారు బ్రహ్మగారి సంకల్పం చేత పుట్టినవాడు వశిష్ఠుడు ఈ వశిష్ఠుడు ఋషిగా ఉండి తనకన్నా ముందు ఉన్నటువంటి నారాయణ స్వరూపం రామచంద్రమూర్తిగా వస్తే రామచంద్రమూర్తికి గురుస్వరూపంగా నిలిచున్నారు వశిష్ఠుడు అది ఆయన గొప్పతనం నిలబడడం కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు అద్వైత సంప్రదాయంలో అత్యద్భుతమైన గ్రంథంగా చెప్పబడేది శ్రీరామాయణం కన్నా కూడా అద్వైతంలో విఖ్యాతి గ్రంథం అదిగో మనకి యోగవాసిష్టం జ్ఞానవాసిష్టం అంటారు ఆ యోగ వాసిష్టాన్ని రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వారు వశిష్ఠ మహర్షి కాబట్టి ఆ వశిష్ఠుడు లోకానికి అంత గొప్ప స్థితిని అందించాడు రామచంద్రమూర్తికి గురువయ్యాడు లోకానికి నడవడి నేర్పినటువంటి వాడు రామచంద్రమూర్తి మనుష్యుడిగా వచ్చి అలా నడవడి నేర్పినటువంటి మనుష్యుడైన రాముడికి నడవడి నేర్పిన వాడు వశిష్ఠుడు ఆ వశిష్ఠుడు ముందున్న నారాయణుడు రాముడిగా వస్తే రాముడికి గురువుగా నిలబడ్డాడు అంత గొప్పవాడు వశిష్ఠుడు ఇంకా నేను దాని గురించి ఇంకా చెప్తూ వెడితే అది అయ్యేది ఉండదు ఎప్పటికీ శంకరాచార్యుల వారిలోకి వస్తాను కాబట్టి నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ ఆ వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి కొడుకులు పెడుతోంది గురు పరంపర నాభికమలంలోంచి బ్రహ్మగారు బ్రహ్మగారి మనస్సంకల్పం చేత వశిష్ఠుడు వశిష్ఠుడి కొడుకు శక్తి గురు పరంపర పెడుతోంది దేవతాస్వరూపం ఋషి స్వరూపం పెడుతున్నాయి తండ్రి కొడుకు తండ్రి కొడుకు అనుబంధంలో గురు సంప్రదాయం పెడుతోంది ఇక్కడ వరకు కానీ గమత్తు చూడండి శక్తించ ఈ శక్తి మహర్షి వశిష్ఠుడి యొక్క కొడుకు ఈయన ఏం చేశారు అంటే ఒకనకొకప్పుడు వశిష్ఠ మహర్షి ఒక రాజుకి శాపం ఇవ్వవలసి వచ్చింది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈశ్వరుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి మాయామానుషస్వరూపం ఒక్కొక్కరి శక్తిని తెలియచేయడం కోసం ఎంతటి వాళ్ళని భ్రమలో ఉంచుతూ ఉంటాడు ఆయన సూర్యవంశంలో ఉన్నటువంటి రాజు వశిష్ఠుణ్ణి భోక్తగా నిర్ణయం తండ్రికి తద్దినం పెడుతున్నాడు తండ్రికి తద్దినం పెడుతూ వంటవాడిని పిలిచి ఆ రోజుల్లో మాంసం ఉండేవారు అంటే ఇప్పుడు తినొచ్చాండి బ్రాహ్మణులు కూడా గారే మాత్రమే తినమన్నారు కలియుగంలో బ్రాహ్మణుడు తినకూడదని చెప్పారు కాబట్టి ఆ రోజుల్లో మాంసం వండమంటే వంటవాడు మాంసం వండుతుంటే రాజుని పాడి చేయడం కోసం ఒక రాక్షసుడు వంటవాడి రూపంలో వంటసాలలోకి వెళ్ళి మనుష్య మాంసాన్ని వడ్డి అది తెచ్చి రాజు తెలియక వశిష్ఠుడు విస్తట్లో వేశాడు త్రికాల వేది రాజు తనకి నరమాంసం వడ్డించాడు అని గుర్తించి నీవు రాక్షసుడు వగుదవుగాక అని శపించాడు మీరు వెంటనే ఒక మాట అడుగుతారు నాకు తెలుసు ఏమంటే త్రికాల వేది వండి వడ్డించింది నరమాంసం అని తెలుసుకున్న వాడిది రాజు వడ్డించింది కాదని తెలుసుకోలేడా అని అడుగుతారు వశిష్ఠుడంతటి వాడు మాయలో పడ్డాడు అంటే ఏదో గొప్పది జరగడానికి ఈశ్వరుడు తన మాయని ప్రయోగించాడు అని మీరు గుర్తించవలసి ఉంటుంది ఇప్పుడు ఆయన రాక్షసుడు అయ్యాడు రాక్షసుడు అవుతూ ఆయనకి కోపం వచ్చింది ఏ పాపం తగిన నన్ను శపిస్తావా గురువు అయినా నిన్ను శస్తానని నీళ్లు తీసుకుని మంత్రోచ్ఛాటనం చేశాడు మంత్రి గారు వచ్చి అన్నాడు గురువుగారిని శపిస్తే పుట్టగతులు ఉండవురా తప్పో ఒప్పో అన్నారు గురువుగారు అనుభవించడమే గురువుగారిని శపించడం ఏమిటన్నాడు నిజమై గురువుని శపించను కానీ నీళ్ళు ఇప్పుడు మంత్రించేశాను చల్లడమే తర్వాయి ఇప్పుడు గురువు మీద ఎక్కడ వేస్తే అక్కడ భూమి వేడెక్కుతుంది కాలుతుంది కాబట్టి ఎక్కడా చల్లుకోను నా కాళ్ల మీదే పోసుకుంటానని తన పాదాల మీద పోసుకుంటే పాదాలు కాలి బబ్బలెక్కిపోయాయి కల్మషపాదుడు అయ్యాడు ఆయన ఆయన ఆ రాజుని కల్మషపాదుడు అంటారు ఆయన రాక్షసుడిగా తిరుగుతూ ఒకసారి వశిష్ఠ మహర్షి కొడుకుల్ని తినేసే ప్రయత్నంలో వశిష్ఠుడి యొక్క కొడుకు అయిన శక్తి మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఆయన బ్రహ్మతేజస్సు చూడగానే ఈయనకున్న రాక్షసత్వమైపోయింది అసలు పోయి మళ్ళీ రాజైపోయాడు అంతే ఆయన సాత్విక బుద్ధి ఆయనకు వచ్చేసింది అంటే శక్తి మహర్షి ముందు నిలబడిన మాత్రం చేత ఒక రాక్షసుడికి రాక్షసత్వమే పోయిందంటే ఆయన ఎంత బ్రహ్మతేజోమయుడో ఎంతటి బ్రహ్మజ్ఞానో మీరు ఆలోచించండి కాబట్టి అదిగో అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు గురు పరంపరలోకి వచ్చాడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ ఆ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు ఆ పరాశరుడు తర్వాత గురువు ఈ పరాశర మహర్షి లోకానికి రెండు అత్యద్భుతమైన కానుకలు అందించాడు ఈ పరాశరుడు అమ్మ కడుపులో ఉండగానే వేదాధ్యయనం అంతా పూర్తి చేశాడు అంత గొప్పవాడే ఒక్కొక్క గురుస్వరూపం అసలు ఆ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ ఆ శ్లోకం ఒక్కదాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ఒక్క శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటే మన పాపరాశి దగ్గమైపోతుంది అటువంటి మహాపురుషులు అందులో ఉన్న వాళ్ళందరూ ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన రెండు గొప్ప కానుకలు ఒకటి వ్యాసుడు రెండోది విష్ణు పురాణం పరాశర మహర్షే ఇచ్చారు విష్ణు పురాణాన్ని అలాగే మనకి వ్యాసభగవాను అనుగ్రహించిన వారు కూడా పరాశర మహర్షే కాబట్టి శక్తించ తత్పుత్ర పరాశరంచ పరాశర మహర్షి తర్వాత వ్యాసం సరే వ్యాసుడు గురించి ఎంత చెప్పినా అది అయ్యేది కాదు వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు నారాయణుడు మళ్ళీ వ్యాసుడిగా వచ్చాడు వచ్చి ఆయన వేద విభాగం చేశాడు వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణములకు కర్త అయ్యి లోకములకంతటికి ధర్మాన్ని ప్రబోధం చేశాడు అనేక చోట్ల మహాభారతాది గ్రంథముల ఎందు ఇతిహాసముల ఎందు ధర్మరక్షణ కొరకు తానే పూనుకున్నాడు కాబట్టి శక్తించ తత్పుత్ర పరాచరించ వ్యాసం ఆ వ్యాసుని యొక్క కొడుకు శుకం ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి ఋషి సంతతి పెడుతోంది ఈ ఋషి సంతతిలో తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఇలాగే పెడుతోంది గురు పరంపర ఇప్పుడు మహానుభావుడు శుకుడు వచ్చాడు ఈ శుకుడు బ్రహ్మజ్ఞాని పుట్టుకతోనే ఆయనకి అసలు అమ్మ నాన్న ఏ వ్యామోహం లేదు అసలు లోకంతో సంగమే లేదు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఆయన అపురూపమైన సృష్టి పరమేశ్వరుడు అప్పుడప్పుడు అజ్ఞానం ఉన్న వాళ్ళని కోట్ల కోట్ల మందిని సృష్టించాను ఒక్క బ్రహ్మజ్ఞానిని కూడా సృష్టించి చూపిద్దామని సృష్టిస్తే అలా వచ్చిన అపురూపమైన స్వరూపం సుఖ బ్రహ్మ ఆయన ఒక ఆవు పాలు పితికినంత సేపు కూడా ఒక ఊళ్ళో ఉండరు ఎందుకు ఉండరు అంటే అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళతో పరిచయం వస్తుంది పరిచయం వస్తే మనసులోకి వెడతారు ఎందుకు వచ్చిన కూడా అని ఆయన అంతటి వైరాగ్య సంపన్నుడు బట్టే కట్టుకోనివాడు శికుడు గురించి ఒక మాట చెప్తారు ఐదేళ్ల ప్రాయంలో వెళ్ళిపోతున్నారు అడవిలో వెనక తండ్రి వ్యాసుడు పుత్రా పుత్రా పుత్రా అని అరుస్తున్నాడు ఆయన పలకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడివిగా చెట్లు చేపలు కొండలు పర్వతములు నదులు సెలయేళ్ళు అన్నీ శుకుడి రూపంలో అరిచేయట ఏమి ఏమి ఏమి అని అరిచేయట అదే శుకుడి రూపంలో అవి పలకడం ఏమిటి అంటే మీరు ఒకటి గమనించాలి పుత్రా పుత్రా పుత్రా అంటున్నది వ్యాసుడు ఒకడే పుత్రుడికి జవాబు చెప్తున్నది లోకవంత బ్రహ్మజ్ఞాని సర్వభూతముల రూపాన్ని పొందేస్తాడు అంతటా తానైపోతాడు ఆత్మగా సమస్త పిపీలికాది పర్యంతమనందున్న ఆత్మ తానుగా నిలబడతారు ఇక తాను కానిదంటూ ఏది ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన బదులు అన్నీ చెప్పేసాయి జవాబు అంటే అంతటి బ్రహ్మనిష్ట కలిగిన వాడు సుఖబ్రహ్మ అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతుంటే అప్సరసలు స్నానం చేస్తున్నారు నీటిలో వాళ్ళు సుఖబ్రహ్మ పెడుతున్నారు అని గబగబా లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు వెళ్ళిపోయాడు వెనక వ్యాసుడు వస్తున్నాడు ఆ వ్యాసుడు కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు కృష్ణాజినం కట్టుకుని పరిగెడుతున్నాడు పుత్రా పుత్రా అంటు వ్యాసుడు వస్తున్నాడు బట్ట కట్టుకోండి ఎనివీళ్ళందరూ బట్ట కట్టుకుని నమస్కారం చేశారు వ్యాసుడు ఆగి అన్నాడు నేను వృద్ధుణ్ణి నన్ను చూసి బట్ట కట్టుకున్నారు నా వాడు కొడుకు చిన్నవాడు వాణ్ణి చూసి బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశారు ఎందుకు అలా చేశారని అడిగారు నీ కొడుక్కి బ్రహ్మ తెలిసి ఇంకొకటి తెలియదు నీకు బ్రహ్మము కాకుండా చాలా తెలుసు అందుకే నీకు నమస్కారం చేయలేదు వ్యాసుడి కన్నా వ్యాసుడు కడుపున పుట్టిన శుకుడు అంత గొప్పవాడు ఆయన ఆ పరంపరలో ఉన్న గురువు అంటే అసలు ఎటువంటి గురు మీరు ఆలోచించండి అది అటువంటి గురు అందుకే ఆ పరంపర పేరు చెప్పి నమస్కరిస్తే చాలు ధరించిపోతాం కాబట్టి వ్యాసం సుఖం గౌడపాదం ఇక్కడ మారిపోయింది శుకుడి కొడుకు గురు అయ్యాడని లేదు ఇహ గురు పరంపర ఇక్కడ వరకు కొడుకులు గురు పరంపరలో వచ్చారు అని చెప్పచ్చు కానీ సుఖం తర్వాత వచ్చిన గౌడపాదం మహాంతం మహాత్ముడైనటువంటి గౌడపాదుడు ఈ గౌడపాదుడు గురు వచ్చారు మనం ఇక్కడ నుంచి సాధారణంగా ఏమంటామంటే గౌడపాద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు శంకర భగవత్పాదులు అంటాం అలా అనడానికి ఒక కారణం ఉంది మనందరం మనుష్య శరీరమును పొందినటువంటి వాళ్ళ యొక్క గొప్ప ప్రయోజనం ఏమిటంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడం భగవంతుని పాదములు పట్టుకోవడానికి నిచ్చెనకుడి దొరకాల నిచ్చెనెక్కితే ఆ పాదములు దొరుకుతాయి ఏ నిచ్చెన పట్టుకుంటే ఆ పాదములు దొరుకుతాయో అటువంటి పాదములు ఏ పాదములు నిచ్చెనగా ఉన్నాయో ఏ పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు దొరుకుతాయో ఆ పాదములను భగవత్పాదులను పిలుస్తారు శంకర భగవత్పాదులు అంటే శంకరుల పాదములు పట్టుకుంటే నువ్వు భగవంతుడి పాదములు పట్టేసుకుంటావు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదుల పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదాలు దొరుకుతాయి గౌడ భగవత్పాదులు గౌడ భగవత్పాదుల పాదములు పట్టుకుంటే నీకు భగవంతుడి పాదములు దొరికేస్తాయి భగవంతుడి పాదములు అందేటట్టు చెయ్యగలిగిన పాదములు కలిగినటువంటి మహాపురుషుడు కాబట్టి భగవత్పాదులని పిలుస్తాం అందుకని శంకర భగవత్పాదులు అక్కడికి వచ్చేటప్పటికి సుఖం తర్వాత గౌడపాదం గౌడపాదులు వచ్చారు ఎవరి గౌడపాదులు ఆయనకి అసలు గౌడ అనేది దేశ సంబంధం ఆయన పేరు ఏమిటో తెలియదు ఎలా వచ్చారు మరి అంటే ఇక్కడ చాలా పెద్ద చమత్కారమే జరిగింది శంకరాచార్య స్వామి వారి అవతారం రావడానికి ఎంత పెద్ద పునాది పడిందో చూడండి ఎంత పెద్ద పునాది పడితే తప్ప శంకరులనే మహాహర్మ్యం కట్టడం కుదరదు పతంజలి ఒక మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఒకనకొకప్పుడు కూర్చుని మంచి సంతోషాన్ని పొందారు అద్వైత స్థితి అంటారు గొప్ప ఆనందం పొందుతున్నారు ఆయన ఆనందం పొందుతుంటే ఆయన కూర్చునేది పడుకునేది ఆయన గొడుగ్గా పట్టుకునేది శేషుడు కదా ఆ శేషుడు అన్నాడు మహానుభావ బరువిక్కిపోయావు బరువిక్కిపోయావు మొయ్యలేకపోతున్నాను ఎందుకింత బరు ఎక్కావు అని అడిగాడు అడిగితే విష్ణు అన్నారు శివుడి నర్తనని నా హృదయంలో చూస్తున్నాను శివుడు నర్తిస్తున్నాడు నా గుండెల్లో శివుడు నా గుండెల్లో నర్తిస్తున్న కారణం చేత నా బరువు నువ్వు మొయ్యలేకపోయావు శేషా అన్నారు అంటే శేషుడు అన్నాడు ఆ నర్తిస్తేనే మీరంతా ఆనందాన్ని పొంది బరువు అయిపోయారే నేనెప్పుడు చూస్తానా శివ నర్తనం అని అడిగాడు అడిగితే పరమశివుడు అన్నాడు ఇప్పుడో ఎందుకు చిదంబరం వెళ్ళి నటరాజుగా నర్తిస్తు ఉంటాడు వెళ్ళి చూడన్నాడు అంటే ఇప్పుడు శేషుడు ఈ భూమండలం మీద చిదంబర క్షేత్రానికి రావాలి అందుకే చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారికి యువతల పెరుమాళ్ళు అని శ్రీ మహావిష్ణువు ఉంటారు అందుకే అక్కడికి వెళ్ళి అప్పయ్య దీక్షితర వారు పొంగిపోయి మానాథుడు ఉమానాథుడు ఇక్కడే ఉన్నారు అని కీర్తన చేశారు మా అంటే లక్ష్మీదేవి మానాథుడంటే విష్ణువు ఉమానాథుడు అంటే శివుడు ఒక పరబ్రహ్మము రెండుగా ఇక్కడే ఉంది చిదంబరంలో అని స్తోత్రం చేశారు అక్కడికి వెళ్ళాలి ఈ ఆదిశేషుడు ఆవిశేషుడు వెళ్ళాలి కాబట్టి ఆయన పైనుంచి ఓ చిన్న పావు పిల్ల రూపంలో కింద పడుతున్నారు పడేటప్పుడు చిత్రం ఏంటంటే అత్రి మహర్షి యొక్క వంశంలో పుట్టారు శంకరాచార్యుల వారిది కూడా పూర్వాశ్రమంలో ఆత్రేయ సగోత్రం అలాగే పతంజలిది కూడా ఆత్రేయ సోత్రం కాబట్టి పైనుంచి పడుతున్నాడు ఆయన పడుతున్నప్పుడు అదే సమయంలో అత్రిపుత్రుడిగా పుట్టాలి కాబట్టి ఆయన భార్య సూర్యభగవాను ప్రార్థన చేస్తోంది చేతిలో అంజలి ఘటించి నీరు పట్టుకుని నాకు ఒక గొప్ప తేజోవంతుడు లోకములకంతటికి భిక్ష పెట్టగలిగిన కొడుకు కావాలి అని నమస్కరిస్తోంది అప్పుడు ఒక పావురూపంలో వచ్చి చేతి మీద పడ్డాడు పత అంటే పడ్డాం అంజలి నేను అంజలి ఘటిస్తుండగా వచ్చి చేతి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరు ఉంచుతున్నాను అంది ఆవిడ ఆవిడ కడుపున పుట్టాడు ఇప్పుడు ఆయన ఒక చమత్కారం చేశాడు చి అందుకే మీరు ఇప్పటికీ నటరాజస్వామివారి మూర్తిని చూస్తే ఒక చిత్రం ఉంటుంది మీరు కంచిలో చూడాలి నటరాజస్వామి వారికి ఒక పక్కన పులిమొహం పైకుండి కింద మనుష్య శరీరం ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది పావు మొహం ఉండి మనుష్య శరీరం ఉన్నది ఒకటి ఉంటుంది ఈ రెండు ఏమి క్రూరం కావు ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వాళ్ళిద్దరు ఇందులో ఈ ఆదిశేషుడు చిదంబరాన్ని చేరుకున్నాడు చేసుకుని పరమేశ్వర నర్తనం చూసాడు ఆయన చూసి ఆయన అనుకున్నాడు పరమేశ్వర నర్తనం చూసి ఆనందించడంలో గొప్ప ఉందర శ్రీ మహావిష్ణువుకి సేవ చేశాను శయనంగా సేవ చేశాను గొడుగుగా సేవ చేశాను మహానుభావుడికి ఆసనంగా సేవ చేశాను పరమశివుడికి కూడా నేను ఏదైనా ఒక గొప్ప సేవ చెయ్యాలి పరమశివుడు ఇంత గొప్ప నర్తనం చేస్తాడు కదా చూస్తూ కూర్చోవడం ఏమిట్రా ఆయనతో కలిసి తిరగాలంటే ఆయన ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయనలో నేను ఒక అంతర్భాగం అయిపోవాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాడు నేను వెళ్ళి ఆయన పాదానికి ఒక గజ్జగా చుట్టుకుంటాను పాద ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయన పాద విన్యాసంలో కదులుతాను నేను కూడా అప్పుడు పరమశివుడి పాదములు కదులుతున్నప్పుడు ఆయన పాదములను పట్టుకుని నేను కదులుతాను కదిలి తరిస్తానని ఆదిశేషుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు పట్టుకుని చిదంబరంలో ఆయన కదిలి ఆదిశేషుడు సంతోషించాడు సంతోషించిన మహానుభావుడు ఒక సంకల్పం చేశాడు పాణిని అని ఒక మహర్షి ఆయన పరమశివుడు నర్తన చేసేటప్పుడు చేతిలో మ్రోగించినటువంటి ఢమరుకలోంచి వచ్చినటువంటి శబ్దాలతో మహేశ్వర సూత్రరచన చేశాడు అవి అందరికీ అందేని కాదు మహావిద్వాంసులు తప్ప వారిని తెలుసుకోలేరు పెద్దలు అటువంటి మహేశ్వర సూత్రములు అందరూ తెలుసుకోక కాబట్టి దానికి వ్యాఖ్యానం చేసి లోకోపకారం చేయమన్నారు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు బయలుదేరినప్పుడు కాబట్టి ఇప్పుడు దానికి వ్యాకరణ భాష్యం ఇవ్వడం కోసమని మహాభాష్య రచన చేశారు మహాభాష్య వ్యాఖ్యాపటు అంటారు మూకశంకర్లు మహాభాష్యము మహాభాష్య రచన చేశారు వ్యాకరణం పతంజలి ఆయన ఈ లోకంలో ఉండేటటువంటి వారందరి యొక్క పాపములు పోవడం కోసమని మూడిచ్చారు ఆపము మూడిటితో జరుగుతుంది మనో వాక్ కాయ మనసు చేత జరుగుతుంది వాక్ నోటితో జరుగుతుంది కాయ శరీరము వలన జరుగుతుంది ఈ మూడు పోవడానికి ఆయన ఏమి ఇచ్చారంటే మనసుని నిగ్రహించడం కోసమని యోగ సూత్రములను ఇచ్చారు అందుకే పతంజలి యోగ సూత్రం అంటారు అంటారు మనసుని ఎలా నిలబెట్టాలో ఎలా ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలో అన్నీ చెప్పిన మహానుభావుడు పతంజలి అలాగే వాక్ వాక్కు ఎందు దోషం రాకుండా వాక్య నిర్మాణము ఖచ్చితంగా ఉండేటట్టుగా అనుగ్రహించడం కోసమని ఆయన జనులకు ఇచ్చిన సాధనం వ్యాకరణ భాష్యం అదే మహాభాష్యం కాబట్టి వ్యాకరణాన్ని ఇచ్చారు మూడవది శరీరమునకు కలిగేటటువంటి రుగ్మత ఎంత మంచి మనసైనా ఎంత మంచి మాటున్నా ఆరోగ్యం పాడైందనుకోండి ఏమీ ఈశ్వరుణ్ణి సేవిస్తాడు మోకాలు నొప్పి ఎక్కువైపోయింది ఇక నేను కూర్చుని చేసే ప్రసంగాలు ఎలా కుదురుతాయి కదా శరీరం అనుగ్రహించ అనుమతించాలి కదా కాబట్టి శరీరం అనుమతించాలి అంటే శరీరంకొచ్చిన రోగాన్ని పోగొట్టడం కోసం ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఇచ్చి మనకి వైద్యం నేర్పడు ఈ మూడు పతంజలి ఈ లోకానికి ఇచ్చిన అనుగ్రహం ఏమిటండి మీరు మధ్యలో పతంజలి ఇవన్నీ చెప్తున్నారు ఏమిటి గౌడపాదులు కదా అన్నారు సుఖం గౌడపాదం మహాంతం అన్నారు కదా మళ్ళీ విష్ణు అన్నారు చిదంబరం అన్నారు పతంజలి అన్నారు ఆయన పుట్టాడు అన్నారు పావు పాణిని అన్నారు కాలుకి తుట్టుకున్నాడు వ్యాకరణం అన్నారు మూడు అన్నారు ఏమిటిదంతా అనుకోకుండా వస్తున్నాను గౌడపాదుల దగ్గరికి నేను ఈ పతంజలి మహాభాష్యాన్ని చెప్పాలి శిష్యులకి అందుకే ఆయన శివాలయంలోనే వ్యాకరణ పాఠం మొదలుపెట్టాడు ఇప్పటికీ అందుకే వ్యాకరణం శివాలయంలో నేర్చుకున్నారు నేర్చుకోవడానికి వ్యాకరణ మంటపాలను ఉంటాయి అది చిదంబరంలో శిష్యులకి నేర్పాలి మహాభాష్యం నేర్పడం అంటే అంత తేలిక విషయం కాదు కొన్ని సంవత్సరములు పడుతుంది ఆయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితిలో నిలబడాలి అందుకని ఈ పాఠం చెప్పడం చాలా కాలం పడుతుంది శిష్యులకి ఎంతకాలం చెప్తాను అందుకని వెయ్యి మంది శిష్యుల్ని పిలిచి ఆయన ఒక రెండు నియమాలు పెట్టారు మీ అందరూ చుట్టూ కూర్చోండి వెయ్యి మంది నేను మధ్యలో కూర్చుంటాను కానీ మీకు నేను కనపడను నాకు మీరు కనపడను కనపడనటువంటి ఒక పెద్ద తెర చుట్టూ కట్టేస్తాను వెయ్యి మంది శిష్యులు చుట్టూ ఉంటారు కదా ఆయన ఆదిశేషుడు కదా వేయి పడగలతో వేయి తలలతో ఒక్కొక్క శిష్యుడు ఎదురకుండా పాఠం చెప్పేస్తూ కానీ శేషుడు చెప్తున్నాడని శిష్యులకి తెలియదు కాబట్టి మీరు మాత్రం తెర ఎత్తకూడదు తెర ఎత్తారో ఉపద్రవం వస్తుంది ఆదిశేషుడు యొక్క గాలి అది ఆ విషపు గాలికి భస్మం అయిపోతారు కాబట్టి తెర ఎత్తకూడదు గురువుగారు లోపల కూర్చుని పాఠం చెప్తున్నారు కదా ఆ పడగ ఆ తల ఎదురుకుండా ఉన్నవాడు వినకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోతే గురువుగారికి ఏం తెలుస్తుందిలే అని వెళ్ళిపోతారేమో పాఠం వినకుండా అలా వెళ్ళిపోయినవాడు బ్రహ్మనాక్షసు అవుతాడు తెర ఎత్తకూడదు తరగతి గది విడిచిపెట్టకూడదు రెండు నియమాలు పెట్టి లోపల కూర్చుని ఆయన వెయ్యి తలలతో పాఠం చెప్తున్నారు అబ్బో అద్భుతంగా వెయ్యి మంది శిష్యులు నేర్చేసుకుంటున్నారు తొందర తొందరగా పాఠం అయిపోతుంది ఒక రోజున ఒక పిల్లాడు ఉన్నాడు ఏదో లెక్కలంటే విసుగున్న పిల్లలు ఉంటారు అలాగే వ్యాకరణం అంటే సూత్రాలు బాగా శ్రద్ధతో వినాలి వాడికి పాపం అసలే కొంచెం మందమతి ఇవాడు ఎక్కడో గౌడదేశం నుంచి వచ్చాడు ఆయన గౌడదేశం అంటే మన బెంగాల్ పశ్చిమ బెంగాల్ కలకత్తా ప్రాంతం అక్కడి నుంచి వచ్చాడు ఆయనకి సంస్కృతంలో చెప్తున్న పాఠం తొందరగా తలకెక్కేది కాదు ఒబ్బో ఇదంటారు వ్యాకరణం ఏమిటి ఆ సూత్రాలు ఏమిటని ఆ గురువుగారు చూసొచ్చారు ఎట్లే కాసేపు అలా బయటికి పోం కాస్త మనకి ఈ శాత తీరుదామని ఆయన చల్లగాలి పీల్చొద్దామని బయటికి వెళ్ళిపోయాడు ఈ మిగిలిన తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శిష్యుల్లో అక్కడ ఏం చేశాడంటే ఒరే ఒక్క గురువు గారు చుట్టూ కూర్చోబెట్టిన వెయ్యి మందికి నలనించి పాఠం ఎలా చెప్పేస్తున్నారా తీరా బయటికి వెళ్ళిన తర్వాత వాడేమో నాకు ఇది చెప్పాడంటారు నేనేమో ఇది చెప్పానంటారు నిజుడు ఇంతమందికి ఎలా చెప్పేస్తున్నారు పాఠం గురువుగారు ఓసారి చూడవలసిందే అని వాడు ఉత్ ఉత్కంఠ పట్టలేక మెల్లిగా తెరపైకెత్తి చూశాడు చూసేటప్పటికి విషపుగాలి పైకొచ్చి తొమ్మిది వందల మంది శిష్యులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలై పడిపోయారు ఆ లోపల ఉన్న శేషుడు పతంజలి పతంజలి అన్న పేరుతో ఉన్నాడు ఆయన ఆయన తెరపైకెత్తి చూశాడు ఎవరు పలకట్లేదు శిష్యులు చూసేటప్పటికీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూది కుప్పలు ఉన్నాయి ఆయన విచారంగా కూర్చున్నాడు అయ్యో నేను ఒకందుకు వేగంగా పాఠం చెప్దామనుకుంటే వీళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చచ్చిపోయారు రా ఎంత ఉపద్రం వచ్చింది అని కూర్చున్నాడు కూర్చుని బాధపడుతుంటే ఆ ఒక్కడు లోపలికి వచ్చాడు ఉరే నువ్వు ఒక్క కడిగైనా బతికున్నావురా చాలా సంతోషం రారా రారా అన్నారు అని నువ్వు ఎందుకు వెళ్ళిపోయావురా అన్నారు అయ్యా నాకు పాఠం తలకెక్కలేదండి తలకైన ఇప్పిగా ఉండి వెళ్ళిపోయానన్నాడు వాడు అని అయ్యా విడిపోయినవాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడన్నారు నేను ఇప్పుడు అయిపోతానా ఏమన్నా వాడు ఖచ్చితంగా అయిపోతావు గురువుగారి మాట అవ్వకుండా ఎలా ఉంటుంది గురువుగారు అన్నారంటే అవ్వాల్సిందే కాబట్టి అయిపోతావు బ్రహ్మరాక్షసుడివి కానీ ఊరే ఇంత పాఠం చెప్పిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చచ్చిపోయారు నీ సగన్ నేర్చుకున్న నువ్వు బ్రహ్మరాక్షసుడివి అయిపోతున్నావు కాబట్టి ఇంకా మళ్ళీ నేను మళ్ళీ కొత్తగా శిష్యుల్ని కూర్చోబెట్టుకునే పాట అని చెప్పి వాళ్ళందరికీ మహాభాష్య ప్రచారం చేసిన తర్వాత నేను ఎప్పటికీ ధరించాను నేనెప్పుడు ఆత్మస్థానంలో కూర్చోను ఇది కుదిరేలా కనబట్టలేదు కాబట్టి ఒక పని చేస్తాను నేను నా అనుగ్రహంతో నా దగ్గర ఉన్న మహాభాష్యాన్నంతటినీ కూడా కేవలం దృష్టిపాతంతో చూపు చేత ఇచ్చేస్తాను ఒక జీవితం మొత్తం మీద ఒక్క శిష్యుడికి మాత్రమే ఒక్కసారి అలా ఇచ్చారు తప్ప అలా అస్తమానం అందరినీ కూర్చోబెట్టుకొని అలా ఇచ్చేస్తూ ఉండరు అవతార ప్రయోజనాల్లో ఎప్పుడో అవతార పురుషులైనటువంటి వారు మాత్రమే ఎక్కడో ఎవరో ఒక్క శిష్యుడికి అవసరాన్ని బట్టి అనుగ్రహిస్తారు కాబట్టి అలా అనుగ్రహించాడు పతంజలి అనుగ్రహిస్తే ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసి వచ్చేసి బ్రహ్మరాక్షసుడు అయిపోతున్నానండి అంటూ బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు బ్రహ్మరాక్షసుడు అంటే ఏమిటండని మీరేం ఆశ్చర్యపోకండి బ్రహ్మరాక్షసుడు ఎవరవుతారో తెలుసా వేదం బాగా చదువుకుని శాస్త్రం బాగా చదువుకుని ఈ రెండు పక్కన పెట్టేసి దారి దొంగతనాలు చేయడం తప్పుడు పనులు చేయడం చేసిన వాడే బ్రహ్మరాక్షసుడు అవుతాడు కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు మరి ఇప్పుడు మహాభాష్య ప్రచారం ఎలా జరుగుతుంది అందుకని పతంజలి అన్నారు ఒక పంజీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిదంబరం వస్తూ ఉంటారు మహాభాష్యని నేర్చుకోవడానికి నా దగ్గరికి ఇక్కడ వేదం చదువుకున్న వాళ్ళందరూ ఉత్తర భారతదేశం వెళ్ళిపోతుంటారు అవతల నుంచి వచ్చేవాళ్ళు యువతల నుంచి వెళ్ళేవాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు అందరూ తిరుగాడేటటువంటి ప్రదేశం నర్మలా నదీ తీరంలో ఉన్నటువంటి ఒక పెద్ద వటవృక్షం అక్కడ నాలుగు దారుల కూడలి ఉంది అక్కడే వేదం చదువుకున్న వ్యాకరణం చదువుకునే కలుసుకుంటారు అక్కడ ఉన్న రావి చెట్టు మీద కూర్చో వచ్చిన ప్రతివేద పండితుణ్ణి నేను నీకు కొన్ని ప్రశ్నలు చెప్తాను ఆ ప్రశ్నలు వేయి సరి జవాబు చెప్తే వాడికి మహాభాష్యం నేర్పు వాడు మహాభాష్యం నేర్చుకుంటాడు నీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది పోయిన తర్వాత తపస్సు చేసుకో నీకు అలాంటి శిష్యుడు దొరకనంతకాలం నీ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే వాడిని నూతేస్తుండడు అంటే ఈయన వటవృక్షం ఎక్కి కూర్చున్నాడు నర్మదా నది తీరంలో వటవృక్షం మీద కూర్చుని వచ్చే పోయే పండితులందరినీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతానని అడిగేవాడు వాళ్ళు పాపం తెల్లమొహం వేసేవాడు వేయగానే వాళ్ళని తినేస్తుండేవాడు అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ ప్రశ్నకి జవాబు చెప్పేవాడు దొరకలేదు చూసి చూసి చూసి చూసి చూసి చూసి పతంజలి అనుకున్నారు వీడికి మహాభాష్యం ఇచ్చా ఈ మహాభాష్యం పుచ్చుకునే వాడు దొరకట్లేదు నేనే మళ్ళీ అవతార స్వీకారం చేసి మళ్ళీ నేనే అటువంటి శిష్యుడిగా పుట్టేసి వీడికి శిష్యుడిని అవుతాను నేను ఇప్పుడు అది నేను నేర్చుకుంటాను మళ్ళీ మహాభాష్యం నేర్చుకుని మళ్ళీ నేనే ప్రచారం చేస్తానని ఆయనే కాశ్మీర దేశంలో చంద్రగుప్త శర్మ అన్న పేరుతో పుట్టారు పుట్టి అయితే పుట్టడం అంటే పుట్టారు కానీ అప్పటికి మహాభాష్యం మళ్ళీ జ్ఞాపకంలో ఉండదు ఎందుకంటే ఉపాధి విడిచిపెట్టేశారు ఇప్పుడు మళ్ళీ గురుముఖత నేర్చుకోవాలి ఈ వటవృక్షం దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికీ బ్రహ్మరాక్షసుడు ఆపి ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు చిదంబరం వెళుతున్నాను అన్నారు దేనికని అడిగారు పతంజలి దగ్గర మహాభాష్యం నేర్చుకోవడానికి పతంజలి ఇప్పుడు మహాభాష్యం అంతా నాకు ఇచ్చేశారు నేను నీకు మహాభాష్యం ఇస్తాను కానీ నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తావా అన్నారు ఆయన గత జన్మలో పతంజలి కాబట్టి ఈయనడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాడు చెప్తే ఆయన పొంగిపై ఉరైనాళ్ళకి దొరికాడు రా నేను అడిగిన శిష్యుడు కాబట్టి నీకు నేను మహాభాష్యం అంతా చెప్పేస్తాను కానీ ఇంకా బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాడుగా ఆ వ్యగ్రత కానీ రెండు నియమాలు నేను మహాభాష్యం చెప్పినంత కాలము నువ్వు కదలకూడదు నీళ్లు తాగుతాను స్నానం చేస్తాను నిద్ర వస్తోంది అన్నం తింటాను ఇలా అనకూడదు నేను చెప్పినంతసేపు తలెత్తకుండా రాసేసుకుంటూ ఉండాలి పెన్లో సిర అయిపోయిందండి లేకపోతే కాగితాలు అయిపోయాయండి ఒక్కసారి ఇళ్ళొస్తానండి అంటే నేను ఆపనం రాత్రి ఆపను పగలాపనం నాకు ఎంతసేపు ఇష్టం అనిపిస్తే అంతసేపు చెప్తాను అయిపోయే వరకు చెప్తాను రాసుకుంటావా అన్నారు అంటే విద్యార్థి అంటే ఎంత తాపత్రయం ఉండాలో చూడండి ఆ చంద్రగుప్త శర్మ అన్నాడు నేను అలాగే నేర్చుకుంటాను అన్నారు అంటే ఆయన అన్నాడు కింద కూర్చుని చెప్పను చెట్టు మీద కూర్చుని చెప్తాను నువ్వు కొమ్మ మీద కూర్చుని వినన్నాడు అమ్మబాబోయ్ ఎలాగా సరే పదండి అన్నారు ఆయనే చెట్టు ఎక్కారు ఈయన చెట్టు ఎక్కారు బ్రహ్మరాక్షసుడు కూర్చున్నాడు ఈయన ఓ కొమ్మ మీద కూర్చున్నాడు మొదలు పెడుతున్నాడు పాఠం రాసుకో అని రాసుకో అంటే తెచ్చుకున్న కాగితాలు అయిపోతే అందుకు ఆయన ఏం చేశాడంటే ఓ పెద్ద సంచి ఒకటి వేలాడగట్టి చెట్టుకి ఆయన భాష్యం చెప్తుంటే ఒక సూది కొమ్మ ఒకటి తీసుకుని తొడ కొయ్యడం ఆ పుల్లముక్క నిత్తుట్లో ముంచడం రావాకుల మీద రాయడం సంచిలో పడగడం తలెత్తకుండా పద్నాలుగు రోజులు వ్రాశాడు మహాభాష్యాన్ని పద్నాలుగు రాత్రులు పద్నాలుగు పగళ్ళు రాసుకున్నాడు రాసుకుని సంచి నిండా నింపాడు నెత్తురంతా కారిపోయింది మనుష్యుడు ఆకలి దాహం బడగిపోయాడు అయిపోయింది అబ్బాయి నీకు మహాభాష్యం అంతా ఇచ్చేశాను చదువుకో ఇప్పటికే నీకు చాలా వచ్చేసింది అన్నాడు గురువుగారు కథాక్షించారండి అని అనలేక అనలేక నీరసంగా అన్నాడు పాపం అన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మహాభాష్యం ఇచ్చేశాడో ఆయన శాపం పోయింది ఆయన మామూలు స్థితిని పొందేశాడు గౌడ దేశం నుంచి వచ్చి చదువుకున్నవాడు మందమతి కాబట్టి ఆయన్ని గౌడుడు గౌడుడు అనేవారు పేరు కూడా తెలియదు పెద్ద తెలివి తక్కువ బెంగాల్ నుంచి వచ్చాడనడానికి గౌడుడు గౌడు ఉండేవారు ఈ గౌడు అన్న పేరే ఆయనకుండిపోయింది బ్రహ్మరాక్షసత్వం తర్వాత కూడా ఆయన మహాభాష్యం ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను తరించాలి నాకు సరైన గురువు ఎక్కడ దొరుకుతాడు అని అడిగారు ఉత్తరాన బదిరికాశ్రమంలో సుఖబ్రహ్మ ఉన్నారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆత్మజ్ఞానం నేర్చుకోండి అన్నారు ఈ గౌడు బదరికాశ్రమానికి వెళ్ళి సుఖబ్రహ్మ పాదాలు పట్టుకున్నారు అయా నన్ను తరింప చెయ్యండి అని సుఖబ్రహ్మన్నారు నీకు సన్యాసాశ్రమం ఇస్తాను సన్యాసాశ్రమ స్వీకారం చేసి నువ్వు మహావాక్య విచారణం చేసి తత్వమునందు నిలబడి బ్రహ్మజ్ఞానివి కాన్నారు సరే ఇమ్మన్నారు అంటే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు మహాభాష్యం ఇచ్చిన తర్వాత సుఖబ్రహ్మ అనుగ్రహంతో ఆయన పెద్ద బ్రహ్మజ్ఞానిగా మారాడు ఆయనే గౌడపాదులు ఇంత తిరిగితే సుఖబ్రహ్మ తర్వాత గౌడపాదాచార్యుల వారు అక్కడ వచ్చారు అప్పుడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరించ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం ఇప్పుడు గౌడపాదుల వరకు వచ్చారు శంకరాచారులు వారికి గురువుగారు రావాలి గోవింద్ర యోగీంద్ర మతాస్య శిష్యం గోవింద గోవింద భగవత్పాదులు రావాలి గోవింద భగవత్పాదులు ఎక్కడి నుంచి వస్తారు ఈ చంద్రశర్మ మీకు ఇందాక చెప్పే కదా రావాకుల మీద వ్రాసుకున్నాడని వ్రాసుకున్నైనా ఈ మూటంతా పట్టుకుని పాపం బయలుదేరాడు దేశానికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇక బడలిపోయాడు ఇక నడవలేక ఆ మూట అక్కడ పడేసి ఆదమరిచి నేల మీద పడి నిద్రపోయాడు నిద్రపోతే ఒక మేక వచ్చి కొన్ని ఆకులు తినేసింది అందులో దాన్ని అజభక్షిత భాష్యము అంటారు అది ఇప్పటికీ లోకంలో ప్రచారంలో లేదు మహాభాష్యంలో అది మేక తినేసింది అందుకనే ఆ భాగాన్ని అజభక్షిత భాష్యము అని పిలుస్తారు ఇక మిగిలిన భాష్య భాగం మిగిలింది ఎక్కడ ఇది పోతుందో ఎవరైనా మనుష్యులు ఇల్లు కనపడే వరకు దీన్ని ఈడుచుకుపోదామని పాపం అలాగే పట్టుకుని తీసుకెళ్ళి ఆ మూట ఒక వైశ్యులు ఇంట్లో పెట్టే అయ్యా నేను పడుకుంటాను లేపకుండానే పడుకుని నిద్రపోయాడు ఎంత నిద్రపోయాడంటే అన్నానికి లేవాయా అన్నా లేచేవాడు కాదు అప్పటికే ఇలా అయిపోయాడు సన్నహాహ ప్రాణోత్క్రమణం అయిపోతుందేమో అన్నట్టు అయిపోయాడు ఆ ఇంటి యజమాని వైశ్యుడికి కూతురుంది ఆమె ఈ పిల్లవాడి తేజస్సు అందచందాలు చూసి ఆయన్ని మోహించింది ఎలా అయినా ఈ పిల్లవాడిని బతికించాలని చెప్పి ఆమెకి వైద్యం తెలుసు ఆమె పెరుగున్న మెత్తగా చేసి అతని పొట్ట మీద రోచు వృద్ధేది కొంతసేపు ఆ రోమకూపములు ఈ పెరుగున్న సారాన్ని పీల్చుకుని ఆ పిల్లవాడు మిల్లిమిల్లిగా మిలిమిల్లిగా శక్తి పుంజుకుని ఓ రోజు తెలివి వచ్చింది తెలివి వస్తూనే ఆయన అన్నాడు నా ఆకులు ఉన్నాయా అందా అక్కడే ఉంది నీ ఆకుల మూట అందంటే అదే మహాభాష్యమ్మా నా మూట ఇచ్చేనా మూటటుకు బయలుదేరిపోయాడు అంటే ఆ పిల్ల వచ్చింది ఎక్కడికి నీ పొట్టకి పెరుగన్నం రాసి బతికించింది నువ్వు వెళ్ళిపోవడానికి కాదు నన్ను పెళ్ళాడని అంటే ఆయన అన్నాడు నాకు పెళ్ళేందుకు నేను మహాభాష్య ప్రచారం చేయాలి శిష్యులకి వెళ్ళిపోతానన్నాడు అంటే వైశ్యుడు వచ్చి అన్నాడు నా కూతురు కష్టపడి బతికించింది నిన్ను భర్తను చేసుకుందామండి వెళ్ళిపోతానంటావేమిటి రాజుగారి దగ్గరికి వెడదాం రాజుగారి ఏం చెప్తే చేద్దాం పదన్నాడు అంటే ఈయన ఆకుల మూటట్టుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరాడు ఈ వైశ్యుడు ఈ చంద్రగుప్త శర్మని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఈయన మీరు ఫిర్యాదు చేసి విచారణ చేయించడానికి రాజుగారి సింహాసనం మీద కూర్చుని చూశాడు ఆ వస్తున్న పిల్లాన్ని అబ్బా ఎంత తేజోమూర్తిరా నాకున్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చెయ్యాలనుకున్నా వీడిని చూస్తే చాలా గొప్పగా ఉన్నాడు వీరికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా ఉన్న వైశ్యకన్య చాలా క్షత్రియ కన్య ఒకత్తి కానీ ఈయన చూస్తే బ్రహ్మతేజస్సుతో ఉన్నాడు బ్రాహ్మణులా ఉన్నాడు ఈ పిల్లవాడికి క్షత్రియ కన్యనివ్వచ్చా అడుగుదామని ప్రధానమంత్రిని పిలిచాడు ప్రధానమంత్రి బ్రాహ్మణుడు ఏమయా మంత్రి ఎదుగు పిల్లవాడిని చూడు వారికి నా కూతురుని ఇవ్వచ్చా అన్నాడు ఆ పిల్లవాడిని ఇలా చూసి అప్పా ఎంత తేజోమూర్తి నాకున్నది ఒక్క కూతురు నా కూతురుని ఇస్తే బాగుండని మంత్రిగారు అనుకున్నాడు చంద్రశర్మ అనుకున్నాడు ఇదంతా ఏదో ఈశ్వరానుగ్రహంలో ఉందిరా ఇక ఎలా జరిగితే అలా మనం ఏమీ పెట్టుకోవద్దు పూచి అనుకున్నాడు ఇప్పుడు మంత్రి గారు అన్నారు అయ్యా పిల్లనివ్వచ్చు కానీ ఒక్క నియమమున ఉంటుంది ఒక బ్రాహ్మణుడు ఏకకాలమునందు చేసుకోవాలి అంటే నాలుగు వర్ణములను చేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నాలుగో పిల్లని కూడా చూసేద్దామన్నారు అంటే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉండి ఆ అంతఃపురానికి వెన్నతిచ్చే గొల్ల పిల్ల ఒకత్తుంది ఆ పిల్లని కూడా నువ్వు చేసుకుంటావు అంటే అబ్బో ఇంత తేజోరాశి మహానుభావుడిని చేసుకుంటానండి అబ్బాయి నేను తీర్పు చెప్తున్నాను నువ్వు ఆ వైశ్య పిల్లని చేసుకోవలసిందే కానీ అంతకన్నా ముందు ఇదిగో బ్రాహ్మణ పిల్ల వైశ్య క్షత్రియ ఇలా నాలుగు వర్ణముల పిల్లల్ని కూడా చేసుకో ఏకకాలంలో కూర్చోపెట్టి పెళ్లి చేసేస్తా ఉన్నారు ఆయన అనుకున్నాడు నా ఆకుల మూట జాగ్రత్తగా పెట్టండి చాలు నలుగురిని చేసుకుంటాను అని నలుగురు పిల్లల్ని చేసేసుకున్నాడు నలుగురితోనూ సంసారంలో ఉన్నాడు మీరు ఒక మా మీరు వెంటనే నన్ను ప్రశ్నే వేయచ్చు ఏమంటే మరి ఇలా చేస్తే మరి ఆయన తేజస్సు పాడైపోదా అని మీతో నేను ఒక్క మాట మా విచి వెలిసి అంతకన్నా చెప్పడం కుదరదు మీరు దాన్ని బట్టి పట్టుకోవాల్సి ఉంటుంది అల్ప తేజస్సు అని చాలా తక్కువ తేజస్సు కొవ్వొత్తి వెలుగుతోందనుకోండి దాని మీద చెంచాతో నీళ్లు పోస్తే నిధనం అయిపోతుంది పెద్ద అగ్ని నీళ్లు పోస్తే నీళ్లు ఆవిరవుతాయి అంతటి మహాతేజోమూర్తుల యొక్క తేజస్సు నశించదు వాళ్ళు చేసేటటువంటి కార్యముల చేత అంటే నా ఉద్దేశం అలా అందరినీ చెయ్యమని కాదు అది కొంతమంది కారణజన్మలకు చెల్లిందంతే కాబట్టి ఆయన నలుగురితో నలుగురిని ఏకకాలమనందు వివాహం చేసుకున్నాడు చేసుకుని నలుగురికి కొడుకులు పుట్టాడు పుట్టిన తర్వాత నలుగురికి మహాభాష్యం నేర్పాడు అమ్మయ్యా నా పని పూర్తయిపోయింది ఇప్పుడు నేను నలుగురు పిల్లలకి నేర్పేశాను నేర్పేశాను కాబట్టి ఇప్పుడు సంతోషంగా నేను మళ్ళీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాను నేను పరమేశ్వరుణ్ణి తెలుసుకుని అద్వైతానుభూతి ఎందు నిలబడతాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నాకు ఏ మహానుభావుడు బ్రహ్మరాక్షసుడుగా ఉండగా మహాభాష్యం చెప్పాడో ఆయన శాప విమోచనమై తర్వాత నేను కూడా ఆత్మజ్ఞానం నేర్చుకుంటానని వెళ్ళిపోయాడు ఆయన దగ్గరే ఉపదేశం పొందుతాను ఆయన ఎక్కడున్నాడని అడిగాడు ఆయన ఉత్తరాన భద్రికాశ్రమానికి వెళ్ళి ఇప్పుడు గౌడపాదాచార్యుల వారన్న పేరుతో బ్రహ్మజ్ఞాని అయి హిమాలయ పర్వతాల మీద తిరుగుతున్నాడు వెళ్ళమన్నారు ఈయన ఈ చంద్రగుప్త శర్మ బయలుదేరి అదిగో ఆ గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఆ హిమాలయ పర్వత శృంగముల మించి చూశాడు ఆయన ఆ వస్తున్న చంద్రగుప్త శర్మని ఓహో మన దగ్గర మహాభాష్యం నేర్చుకున్నవాడు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి కూడా వస్తున్నాడు అని పొంగిపోయారు పొంగిపోయా వచ్చినటువంటి పిల్లవాడికి ఆయన సన్యాసాశ్రమం ఇచ్చి గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు ఇందులో మీరు చమత్కారం గమనించాలి శుకుడి వరకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు శుకుడి దగ్గర నుంచి ఇక ఋషి సంప్రదాయం కాదు మనుష్యులు కానీ సన్యాసులు సన్యాసాశ్రమం గురువుల్లోకి వచ్చారు గౌడపాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ చంద్రగుప్త శర్మకి సన్యాసాశ్రమం మహావాక్యాలను ఉపదేశం చేసేటప్పుడు గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు ఇప్పుడు గోవింద భగవత్పాదులు పేరుతో ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యారు అయిన తరువాత గౌడపాదాచార్యుల వారు శుకాచార్యుల వారు కలిసి వ్యాసాచార్యుల వారు కలిసి మహానుభావుడైనటువంటి గోవింద భగవత్పాదులతో ఒక మాట చెప్పారు పరమశివుడు అవతార స్వరూపంగా దిగుతున్నాడు భూమి మీదకి అవైదికమైపోతోంది భూమండలమంతా ఈ వైదిక మతాన్ని నిలబెట్టడం కోసమని పరమేశ్వరుడు సన్యాసాశ్రమ స్వీకారం చేసి వస్తున్నాడు ఎంత తొందర తొందరగా వస్తున్నాడో తెలుసా బ్రహ్మచారిగా కూడా ఆయన ఎక్కువ కాలం ఉండట్లేదు అంత త్వరగా వస్తున్నాడు అటువంటి మహానుభావుడు సశాస్త్రీయ సన్యాస స్వీకారం కోసమని గురువుగారిని స్వీకరించడం కోసమని ఎక్కడో దక్షిణ దేశంలో కాలడీలో పుట్టి అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి భద్రకాశ్రమానికి వచ్చేంతవరకు కూర్చుంటే ఆయనకి సమయం కొంత వృధా అవుతుంది కాబట్టి మనం ముందుకెడదాం ఆయన ముందుకు వస్తాడు తొందరగా శంకరుల్ని కలుసుకుని అనుగ్రహించాలి పైకి గురుస్వరూపంతో ఆంతరమనందు ఆయనకి గురువై మనంతరించాలి కాబట్టి రండి వెంటనే గోవింద భగవత్పాద నువ్వు శంకర భగవత్పాదులను అనుగ్రహించాలి కాబట్టి నువ్వు ముందుకు నడు నువ్వు ఏ రావి చెట్టు కింద ఆ స్వరూపంతో ఉండగా గోడపాదాచార్యుల వారిని కలుసుకున్నావో ఏ చెట్టు మీద నువ్వు మహాభాష్యం నేర్చుకున్నావో అక్కడ నర్మదానది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే కూర్చునుండు శంకర భగవత్పాదులు వస్తారు ఇప్పుడు గోవింద భగవత్పాదులు బదరికాశ్రమం నుంచి బయలుదేరి గోవింద భగవత్పాదులు ఆ గుహలోకి వెళ్ళి కూర్చున్నారు శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావాలి వచ్చి ఆయన గబగబా ఎనిమిదో ఏడు వచ్చేటప్పటికీ గోవింద భగవత్పాదుల దగ్గరికి వచ్చేయాలి సన్యాసాశ్రమ స్వీకారం కొరకు అక్కడికి వచ్చి మహానుభావుడు మళ్ళీ లోకాన్నంతటిని ఉద్ధరించి వైదిక మతాన్ని నిలబెట్టడం కొరకు కాబట్టి ఇప్పుడు ఆయన ముక్తామౌ నంబట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్య రూపా ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలి భూమి మీదకి అంటే పరమశివుడికి రెండు నియమాలు పూర్తయితే కానీ ఆయన రాడు ఎందుకని ముక్తామౌ నంబట విటపినో మూలతో నిష్పతంతి ఆయన మౌనాన్ని విడిచిపెట్టేయాలి వటవృక్షపు ఛాయని విడిచిపెట్టేయాలి ఈ భూమండలం మీద కొంచి తిరగాలి సన్యాసిగా ఇలా రావాలి అంటే అందుకే వేదం నమ కపర్ దినీచ వ్యుక్త జటాజూటం పెట్టుకున్న శివుడు బోడిగుండుతో ఉన్న శివుడిగా రావాలి బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదం జటాజూతంతో ఉన్న శివుడే పరమేశ్వరుడు ఆ పరమశివుడు ఈ శంకరుడిగా రావాలి భూమి రావాలి అంటే రెండు నియమాలు పూర్తవ్వాలి ఒకటి ఈ భూమండలం మీద వైదిక మతం నశించిపోతోందని ముందు వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు ఎందుకు చెప్పాలి అంటే దేవతలకు అన్నం దొరకదు వైదిక మతం నశించిపోయింది అనుకోండి యజ్ఞాగాది క్రతువులు ఉండవు యజ్ఞాగాది క్రతువులు పోతే హవిస్సు ఉండదు హవిస్సే వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి అన్నం ఉండదు అయ్యా నాకు అన్నం దొరకట్లేదు నీరసపడిపోతున్నాం ఎవరు యజ్ఞం చేయట్లేదు యాగం చేయట్లేదని మొట్టమొదట వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు కాబట్టి దేవతలు వచ్చి చెప్పాలి రెండు పరమేశ్వరుడి మీద అంత నమ్మకంతో మాకు భగవంతుడు కొడుకునివ్వాలని నమ్ముకున్నటువంటి ఒక గొప్ప దంపతులు ఒకరు కొడుకు గురించి పరమశివుడిని స్తోత్రం చేసినటువంటి దంపతులు ఉండాలి అక్కడికి వెళ్ళాలి వీళ్ళ యొక్క ప్రార్థన చేత కదలాలి ఈ రెండూ జరిగితే కానీ శంకరుడు కదలడానికి లేదు అవతారం రావడానికి ఎంత పెద్ద బిగింపు నడిచిందో చూడండి ఇప్పుడు దేవతలందరూ వెళ్ళారు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా యజ్ఞం లేదు యాగం లేదు మంత్రం లేదు అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఆకర్షణీయమైనటువంటి సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తున్నారు శూన్యవాద ప్రచారం చేస్తున్నారు యజ్ఞమేమిటి హింస అంటున్నారు రకరకాలుగా మాట్లాడడం వల్ల వేదము యొక్క పోతోంది మాకు అన్నం దొరకట్లేదు మేము ఎలా అనుగ్రహించాం హవిస్సు పుచ్చుకుంటే కానీ మేము అనుగ్రహించడానికి లేదు కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి భూమి మీదకి వెళ్ళవలసింది ధర్మ సంస్థాపనార్థాయ అందుకని నేను ఏదో రాక్షసుల్ని చంపుతానడానికి ఒకడు ఇద్దరూ కాదు ప్రబోధం చేస్తే తప్ప కుదరదు కాబట్టి ప్రబోధం చేయాలంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థంలో కుదిలేలా లేదు సన్యాసిగా తిరగాలి మీరు కాబట్టి మీరు సన్యసించడానికి వీలైన రూపంలో వెంటనే భూమండలం మీదకి వెళ్ళాలి అదే సమయంలో ఒక దంపతులు శివగురువు ఆర్యాంబ మళ్ళీ ఆ పేర్లు కూడా చిత్రం మీకు విశేషంగా ఏమిటో తెలుసా అండి ఈ రెండు పేర్లు మీకు లోకంలో మళ్ళీ ఎక్కడ కనపడవ మీరు ఎక్కడైనా ఎవరైనా శివగురువు పేరు పెట్టుకున్నారని కానీ ఆర్యాంబ అని పేరు పెట్టుకున్నారని కానీ మీరు ఎక్కడైనా చూశారా ఆర్యాంబ అంటే ఎవరో తెలుసా అండి అటువంటి మహానుభావుడు మళ్ళీ రావాలంటే భూమండలం మీదకి తల్లి కామాక్షే రావాలి కామాక్షి ఆర్యాంబగా వచ్చింది మళ్ళీ అందుకే ఆర్యా అన్న మాటే కామాక్షిదేవికి చెల్లుతుంది మనం అమర కోశంలో పార్వతీదేవి పేర్లు చెప్తూ ఆర్య దాక్ష ఎనీ చైవ వరుసగా నామాలు చెప్తాం కదా ఆవిడ పేరు ఆర్యా శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఆర్యా మహాదేవియున్ అంటారు అలాగే భాగవతంలో పోతన గారు ఆర్యా మహాదేవియున్నను రక్షింపనెరుంగునో ఎరుగదో నా భాగ్యం అంటారు అలాగే మూకశంకర్లు కామాక్షిదేవి మీద స్తోత్రం చేస్తూ నూరు శ్లోకాలతో ఆర్యాశతకము అని చేశారు అలాగే దుర్వాసో మహర్షి కంచి కామాక్షి క్షేత్రంలో కామాక్షి అమ్మవారిని పూజ చేయడానికి రెండు వందల ఒక రచన చేశారు ఆర్యా ద్విషతి అని పిలుస్తారు దాన్ని అన్న పేరు అమ్మవారిది అనడానికి ఇన్ని సాక్ష్యాలు కాబట్టి ఆర్యా అంబ కామాక్షి అమ్మ కామాక్షి అమ్మయే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనం ఉంది అమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ సంపదల్లని పోతన స్తోత్రం చేసినటువంటి ముగ్గురు తల్లి కామాక్షి కా అంటే బ్రహ్మశక్తి మా అంటే విష్ణు శక్తి రెండింటినీ కళ్ళల్లో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి కాబట్టి ఆవిడ కామాక్షి మూడు శక్తులు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఆర్యాంబగా వచ్చింది కడుపున పొందాలి కాబట్టి శంకరుణ్ణి పరమశివుణ్ణి కొడుకుగా పొందాలి అంటే ఆవిడికే చెల్లాలి ఆ బుద్ధి ఆస్తిక్య బుద్ధి అందుకే ఎదర నిరూపిస్తుంది గొప్ప మాట అంటుంది ఆవిడ ఒకటి ఆవిడ ఆర్యాంబగా వచ్చింది శివ అన్న మాట ఎవరికి చెల్లిందో తెలుసాండి శివుడికి గురువేమిటి ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శ్యోమే అస్థు సదాశివం ఆయన ఎప్పుడు నిర్వీకరడు ఆయనకి అసలు కోపమే ఉండదు అందుకే ఎప్పుడు సదాశివోం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే శంకరుడిలోంచి లోకా లోకానికి జ్ఞానమంతా వచ్చింది అందుకే ఆరోగ్యం భాస్కరాది చెేత్ జ్ఞానదాత మహీశ్వర ఆరోగ్యం కావాలి అంటే సూర్యభగవానుడి వల్ల వస్తుంది జ్ఞానము కావాలి అంటే ఒక్క పరమశివా అనుగ్రహంగానే వస్తుంది అంత జ్ఞానమివ్వగలిగినటువంటి పరమేశ్వరుడికి జ్ఞానం ఇచ్చినవాడెవరు శివగురు ఎవరు ఉన్నాడొకరు ఎవరో తెలిసా అండి స్వామిమలయిలో కూర్చున్నాడు ఆయన కొడుకే ఆయన కొడుకే ఒకసారి అన్నాడు సుబ్రహ్మణ్యుడు నాన్నగారు నాన్నగారు మీకు ప్రణవానికి అర్థం చెప్తానండి అన్నాడు అంటే ప్రణవానికి అర్థం చెప్పడం ఏమిట్రా నేనే ప్రణవస్వరూపిణి అన్నాడు ఆయన కాదు నాన్నగారు నేను చెప్తాను మీకు లోకంలో ఒక సామెత ఏమిటి పుత్రాదిక్షేత్ ప్రాజయం మహాపండితుడైన వాడు ఓడిపోతే కొడుకు చేతిలో ఓడిపోతే సత్కారం పైవాడి చేతిలో ఓడిపోతే ఏం కొడుకు చేతిలో ఓడిపోతే ఇంతటి తేజోమూర్తి నా కడుపున కాదు ఓడిపోవడం సత్కారం అవుతుంది శివుడు అన్నాడు ఏది చెప్పైతే ప్రణమార్థ అన్నది నాన్నగారండి నాన్నగారండి ఒక నియమం ఉంది చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు మీరు ఎంత తండ్రి మీరు పైన కూర్చొని నేను కాళ్ళ దగ్గర కూర్చుని చెప్పకూడదు నేను చెప్పాలంటే నేను పైన కూర్చుంటాను మీరు కింద కూర్చుని వినండి అన్నాడు అలాగే వింటానంటే శివుడు మర్యాద కాబట్టి కింద కూర్చున్నాడు కొడుకు పైన కూర్చున్నాడు స్వామిమలై ఆ కొండ అందుకే ఆయన ప్రణవార్థం చెప్తే శివుడు అన్నాడు షహబాష్ ఎంత గొప్పగా చెప్పావురా అన్నాడు శివుడికి గురువుగా ఆయన కొడుకే సుబ్రహ్మణ్యుడే అందుకని ఆ స్వరూపముల యొక్క వైభవము అంటే ఆయన సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానమే శివుని యొక్క తండ్రి తప్ప శివుడికి ప్రవర ఏమిటి శివుడికి తండ్రి ఏమిటి ఇంకా కాబట్టి శివగురువు ఆర్యాంబ ఇంత భక్తి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు కొడుకు లేకపోతే వాళ్ళు పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేశారు అందుకే వాళ్ళు ప్రార్థన చేసింది ఎక్కడ ప్రార్థన చేశారు వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారంలో కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిశూరు వెళ్ళారు త్రిశూరు వెళ్ళి ప్రార్థన చేశారు అక్కడ త్రిశూరే వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అంటే ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి అవతారం రావడం కోసమని పడిపోయినటువంటి గొప్ప వ్యూహం అప్పటికి అవైదికమైపోయింది ఎక్కడ చూసినా వైదికనిష్టపోయింది యజ్ఞం లేదు యాగం లేదు అటువంటి స్థితి అటువంటి స్థితిలో అందున ఇవాళ పరశురామ జయంతి పరశురాముడు మహానుభావుడు కశ్యప ప్రజాపతికి తాను గెలిచినటువంటి భూమిని అంతటిని దానం చేసేసాడు బ్రాహ్మణుడనై పుట్టి క్షత్రియుల్ని వధించి భూమినంత స్వాధీనం చేసుకున్నాను నాకు వద్దీ నిత్యుటి కూడని కశ్యప ప్రజాపతి అందరి అందరూ ఆయనకి బిడ్డలే సమస్త పిపీలికాది పర్యంతము కశ్యప ప్రజాపతి బిడ్డలే ఆయనకు అప్పచెప్పేస్తే అందరినీ జాగ్రత్తగా చూస్తాడని కశ్యపుడికి ఇచ్చేశాడు భూమిని ఇచ్చేస్తే కశ్యపుడు అన్నాడు అంతా నాకు ఇచ్చేశావు కాబట్టి హే ఈ భూమినిది కాదు దీని మీద నువ్వు నిలబడక వెళ్ళిపోవున్నాడు ఎందుకలా అందం కశ్యపుడు అంటే ఆయన అమాయకుడై అనలేదు లోకంలో రాబోయేటటువంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం అన్నాడు ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే దక్షిణ దిక్కున భూమి ఎక్కడ పూర్తయిపోయిందో అక్కడ పర్వతం మీద ఎక్కి నిలబడి సముద్రం దగ్గర సముద్రుణ్ణి ఒక పెద్ద కేక ఈ భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేశాను నేను నిలబడడానికి భూమి లేదు సముద్రుడా నీలో కొంత భూమి ఉంది నువ్వు వెనక్కి జరుగు నేను ఆ భూమి మీద ఉంటానన్నాడు అంటే ఆయనకి భయమేషి నన్ను జరగమంటున్నాడు ఒకవేళ నేను ఎక్కువ జరిగితే అంతెందుకు ఇచ్చావంటాడు తక్కువ జరిగితే అదేం సరిపోతుందంటాడు గండ్రగొడ్డలి చేతిలో ఉంది అని భయమేషి ఆయన అన్నాడు నేను జరగడం ఎందుకు గండ్రగొడ్డలి విసురు అది సముద్రం మీద ఎంతవరకు తేలుతూ వెళ్ళిందో ఆ నీటి మీద చర్రని చీలుస్తూ పైకి ఉత్తుంగ తరంగము లేస్తుండగా ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వెళ్ళిపోతాడు ఆ భూమి మీద నువ్వు ఉండన్నాడు విసిరాడు ఆయన గండ్రగొడ్డలి అదిగో అది విసిరినప్పుడు ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి భూమియే కేరళ దేశం అందుకే అవన్నీ పరశురామక్షేత్రాలు అంట మూకాంబిక వెళ్ళిన గోకర్ణం వెళ్ళినా శృంగేరి వెళ్ళినా ఉడిపి వెళ్ళిన అవన్నీ పరశురామక్షేత్రాలు పరశురామక్షేత్రాలు అడానికి కారణం అదే అటువంటి పరశురామక్షేత్రములలో ఒకటైనటువంటి గొప్ప క్షేత్రం త్రిశూర్ త్రిశూర్ ఒక అత్యద్భుతమైన క్షేత్రం ఎందుకో తెలుసా అండి అక్కడ శివలింగం ఉత్తర దిక్కున ఉన్న హిమలింగంలా ఉంటుంది ఎందుచేత అంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నెయ్యి మీకు కావాలి అంటే త్రిశూర్లోనే దొరుకుతుంది అక్కడ నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు ఎంతో వైదిక నిష్టతో వాళ్ళు తీసినటువంటి వెన్నకరగ పెడితే వచ్చిన నీతిని మీ గోత్రనామాలు చెప్తే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు ఇస్తేని శివలింగానికి అభిషేకం చేస్తారు కొన్ని వేల సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది చిత్రం ఏమిటంటే చుట్టూ దీపాలు వెలుగుతుంటాయి నెయ్యి కరగదు ఆ నేతిని ఇలా తీసి ఆకులో వేసి మీకు ప్రసాదం ఇస్తారు మీరు ఇలా పట్టుకోగానే కరుగుతుంది నేను మా మోహన్ రావు గారు మేము అందరం వెళ్ళి అక్కడ దివ్యమైన దర్శనాన్ని పొందాం అక్కడే శంకరనారాయణ అని ఒక పేరుతో దేవాలయం రామచంద్రమూర్తి దేవాలయం విచిత్రం ఏమిటంటే త్రిశూర్ దేవాలయం గుండ్రంగా ఉంటుంది అక్కడ ఉన్న శివలింగం అపారమైనటువంటి శక్తివంతం ఆయన మహేశ్వరుడు ఆయన ఏదైనా ఇవ్వగలడు అందుకని ఈ దంపతులు వెళ్ళి అక్కడ భజన చేశారు భజన అంటే మండల పర్యంతం ఒక నలభై రోజుల పాటు అక్కడే ఉండిపోయి అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడే ఈశ్వరుణ్ణి సేవిస్తూ ఉండడం రకరకాలు కొంతసేపు పారాయణ చేసుకోవడం కొంతసేపు కీర్తన పాడడం కొంతసేపు వాద్యం మోగించడం కాసేపు ప్రదక్షిణం చేయడం కాసేపు ఏదో భజన చేసుకోవడం అలా అక్కడే ఉండిపోయేటటువంటి పరిస్థితిని భజన అంటారు మనకి కొడుకు పుట్టలేదు సంతానం కలగలేదు అందుకని మనం వెళ్ళి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే మనకెందుకు ఇవ్వడు కొడుకుని అందుకని త్రిశూరు పెడదామని చెప్పి శివగురువు ఆర్యాంబా త్రిశూర్ బయలుదేరాలి కాలడి అగ్రహారం నుంచి బయలుదేరి వెళ్ళి ఆ త్రిసూర్లో వాళ్ళు భజన మొదలుపెట్టారు వాళ్ళు త్రిశూరే ఎందుకు వెళ్ళారు కాలడి అగ్రహారం నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు శివగురువు యొక్క తండ్రి పేరు మహానుభావుడు ఆ విద్యాధిరాజు పేరుకి తగ్గ మహాపండితుడైన వాళ్ళకి ఆ కోరిక ఎందుకు పుట్టింది ఆ త్రిశూరు క్షేత్ర వైభవం ఏమిటి అక్కడికి వెళ్ళిన తర్వాత శివాంశ ఎలా కదిలింది పరమశివావతారం శంకర భగవత్పాదులుగా వాళ్ళ కొడుకు కడుపున ఎలా పుట్టాడు పుట్టిన తరువాత శంకరా అన్న పేరు ఎలా ఉంచారు దేవతలు ఏమని స్తోత్రం చేశారు పరమేశ్వరుడు ఏమని వరం ఇచ్చారు ఈ విషయాలని రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం చేసి విన్నాం రేపు శంకరాచార్య స్వామి వారి అవతరణ ఎందుకంటే రేపు సోమవారం కదూ అందుకని రేపు సాయంకాలం శంకరాచార్య స్వామివారి యొక్క అవతారం కానీ మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి శంకర జయంతి నాడు తప్పకుండా రెండు పనులు చేయవలసి ఉంటుంది అసలు శంకర జయంతిని రెండుగా చేస్తారు ఒకటి శంకరాచార్యస్వామివారి జయంతి చేయడము అంటే పది రోజులు చేయాలి పుట్టినరోజుతో మొదలుపెట్టి పది రోజులు ఒక సంకల్పం ఒకరోజు ఒక నెలగా భావన చేస్తే పది నెలలు ఆయన పుట్టిన పర్యంతం చేసినట్టు ఒక భావన చేత పది రోజులు పూర్తయి ఇంట్లో పుణ్యాహవాచనం కూడా పూర్తయిపోయినట్టు శంకర జయంతి చేసేటప్పుడు శంకర జయంతి నాటి నుంచి కూడా ప్రతిరోజు శంకరాచార్య స్వామివారి యొక్క మూర్తిని రెండే రెండు నామాలతో పెడతారు జయ జయ శంకర హర హర శంకర అంటున్నారు ఆ నామాలతో శంకరాచార్యస్వామివారిని తీసుకెళ్ళి అమ్మవారి ముందు కూర్చోబెడతారు కామాక్షి అమ్మవారి ముందు శంకరాచార్యుల వారు కూర్చుంటారు కూర్చున్న తర్వాత శంకరాచార్యస్వామివారి దగ్గర కూర్చుని సౌందర్యలహరిలోంచి పదీశి శ్లోకాలు చెప్తారు ఖచ్చితంగా పదో రోజు వచ్చేటప్పటికే పౌర్ణమి వస్తుంది ఎందుకంటే పంచమి నాడు కదండి పుట్టారు అప్పటికి పది రోజులు అంటే పదిహేను అప్పుడు పౌర్ణమి వస్తుంది పౌర్ణమి నాటికి వైశాఖ శుక్ల పౌర్ణమి అసలు వైశాఖం అంటే ఏమిటి దాని గొప్పతనం ఏమిటి ఎందుకు శంకరా ఆ త్రిశూర్ ఏమిటి ఎలా వచ్చింది అవతారం రేపు చెప్తాను మీకు అప్పుడు అమ్మవారి పక్కకి చేరుస్తారు శంకరాచార్యుల వారిని చేర్చి చివరి పది శ్లోకాలు చెప్పి నూరు శ్లోకాలతో సౌందర్యలహరి పూర్తి చేసి శంకరాచార్యుల వారికి పూజ మనం ఈ సంవత్సరం శంకర జయంతికి అభిషేకము ఊరి దిగింపు త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో అక్కడ శంకరుల దేవాలయం ఉంది కాబట్టి ప్రతిరోజు శంకర నాటి నుంచి సాయంకాలం శంకర ఒక్కనాడే ప్రసంగం వచ్చే సంవత్సరం పది రోజులు చేసుకునే ప్రయత్నం చేద్దాం శంకరాచార్యుల వారు అనుగ్రహించి ఈ సంవత్సరం శంకరాచార్యుల వారి యొక్క జయంతి నాడు మాత్రం శంకరుడ పల్లకి తీసుకుని ఉపన్యాసం అయిపోయిన తర్వాత అలా వెళ్ళి జై జై శంకర హర హర శంకర నామని చెప్తూ ఎవరెడతారో వాళ్ళకి పరమేశ్వరం అనుగ్రహం కలుగుతుంది ప్రదక్షిణంగా వెళ్ళి అమ్మవారి ముందు కూర్చోపెడతాం మన అదృష్టం ఈసారి కామాక్షి అమ్మవారి ప్రతిష్ట జరిగింది కూర్చోబెట్టి మొదటి రోజు ఒక చిన్న పిల్లాడు వాడు సౌందర్యలారి శ్లోకాలు ఎంత బాగా నేర్చుకున్నాడో వాడు వాడు శంకర జయంతి నాడు మొట్టమొదట పది శ్లోకాలు వాడు చదువుతాడు ఒక మర్యాదకి మొదటి శ్లోకాన్ని నేను చదువుతాను పది శ్లోకాలని వాడు చదువుతాడు ఆ తరువాత నుంచి పది రోజులు మాత్రం నేను ఏదైనా ఊరు వెళ్ళిపోయిన ఉపన్యాసానికి నేను ఇక్కడ ఏర్పాటు చేసి పెడతాను ప్రతిరోజు శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకెళ్ళి జై జయశంకర హరహర శంకర నామంతో అమ్మవారి ముందు కూర్చోబెట్టి అమ్మవారి ముందు ప్రతిరోజు పుస్తకం పట్టుకునైనా పది శ్లోకాలు చదవడానికి నేను కొంతమందిని ఏర్పాటు చేస్తాను వాళ్ళు చదవాలి పౌర్ణమి నాటితో మనం శంకర జయంతిని చక్కగా పూర్తి చేద్దాం కాబట్టి ఇంత గొప్ప ఉత్సవం మీతో నేను మొదట మనవి చేశాను కదా శంకర జయంతి లేని నాడు మిగిలినటువంటి తిథులు ఏవీ లేవు శంకరాచార్యులు వారు లేని నాడు ఇక ఇది అంత గొప్ప శంకర జయంతి అంత గొప్ప స్వామి అందుకని ఇవాల ఉపన్యాసం మొదలుపెట్టాను కాబట్టి దయచేసి మీరు ఎవరు లేచిపోకండి నేను మంగళం చెప్పిన తర్వాత ఒక్క పదకొండు పర్యాయములు శేషు వచ్చి చెప్పిస్తాడు మీ అందరూ మీ అందరూ కాదు మనందరం కలిసి జయ జయ శంకర హర హర శంకర అని అతనంటే మనం కూడా జయ జయ శంకర హర హర శంకర అని పదకొండు మాటలు చెప్పి బయలుదేరదాం కాబట్టి నేను మంగళం చెప్పినా కూర్చునుండండి మంగళాశాసన పరై మచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం క్వశలీంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనుజాయ సర్వభౌమాయ మంగళం గుమాకాయ కాంకాయ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణనైనిజం వా మనసం వాళ్ళ విహితమ విహితం వాత్తక్షమస్వా శివ శివ కృణాబ్ధే శ్రీమహాదేవంభోర్వ శ్రీ ఉమామేశ్వర బ్రహ్మార్పణమస్ దాసేషు